మొదలు పాఠం పడుమురే దేవుని వాక్యం లో జరుగుతది చేస్తామని ముందుగా దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు ఆయన సన్నిధిలో మన కృదలని పరిశీలించుకోవాలా ఆయనకి ఏమైనా ఆశకరం అంటే మన హృదయలో అది చూపించిన ఆయన అని మనం ఒప్పుకోవాలా ఆయన కనికరం పొందాలా ఆయన కృపలో మనం జీవించాలా కాబట్టి ప్రభుత్వం పరిశీలించినయన ఏ రీతిగా మీకు యోగులుగా మేమున్నము చూపించండి ప్రభువా అన్న ప్రార్థన మనకు అవసరం ఆయన స్వరము వినకపోతే మనము మరణించిన వారమే మనము జీవించాలా అంటే ఆయన స్వరం వినాలా పరుషు తుల వేవా మీకు వందనాలేసయ్యా మహోన్నతురగు మహిమ స్వరూపి మీకే వందనాలను ప్రభువా ఈ యొక్క కాలం నుంచి ఇప్పటి మీరు మమ్మల్ని కాచి కాపాన్నారు సజ్జు లెక్కల బట్టి మీకు ఎంతో వందనాలు బాబా ఈ లోకం అంతా ప్రభావ ఈ లోకంలో ఆనందిస్తుండగా ప్రభావ ప్రభులందు ఆనందించండి అన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మీ అందు ఆనందించలాగన మమ్మల్ని అందరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నేను రక్షణ ప్రణాళికలో మేమందరం ఉండలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభా ముఖ్యంగా ప్రభావ మీ నీతి సత్యాన్ని ప్రకటించలాగన మమ్మల్ని అందరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం యుగా సి చివరి భాగాన్ని మేము వచ్చేస్తున్నాం ప్రవ్వ ఏ క్షణంలో ఈ కాలం ముగిస్తుందో తెలియదు అంతా యథావిధిగా ఉంది అనుకుంటున్నారు ప్రజలు కానీ ప్రవ్వా ఎవరు గురితెరగని సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను అందరినీ నిత్య నరకానికి కొనిపోయాను అన్న వాక్యం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మైసు వార్త ఇరవై నాలుగు మీరు చూపించినారు ఆ వాక్యాన్ని ప్రభావ మీ నోటి ద్వారా ఆ పలికిన ఆ మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం యథావిధిగా ఉంది ప్రభ ఈ లోకం కానీ ప్రవ్వ మేము దాన్ని గ్రహించాలా ఎవరు గురితెరగని సమయంలో జనప్రాణాన్ని ఏరీతికి వచ్చి అందరినీ కొనిగిపోయిందో అలాగనే మీరు అక్కడ దినమున ఉంటుందన్నారు ప్రవ్వ ఆ విషయాన్ని మేము గ్రహించి ఏ రీతిగా మీకు అంగీకారంగా జీవించాలనో మా ప్రవర్తన అంతటి చొప్పున ప్రభావ మీకు సమర్పించుకొని జీవించలాగునా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వ ఈ యొక్క సంఘానికి మీరు నడిపించినారు ప్రవ్వ మీ యొక్క చిత్తాన్ని మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం దేని విషయంగా మీరు మమ్మల్ని ఇక్కడ నడిపించడం మాకు తెలియదు కానీ ప్రవ్వ మీకు తెలిసినైనా ఇది ఒక యాక్సిడెంట్ కాదు అని మేము గ్రహిస్తున్నాం సమస్తము మీ చిత్తానుసారంగానే నెరవేరుతుంది అయినా కాబట్టి ప్రభు మీ తల వెంట్రుకలో ఒకటి కూడా రాలేదన్నారు ప్రవ్వ కాబట్టి మీరు మమ్మల్ని నడిపించే ఈ యొక్క సంఘం కొరకు మీరు ఏదో వాక్యాలని చెప్పాలని ఆశపడుతున్నారు మమ్మల్ని మీ యొక్క పాత్రలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని కనపరిచే పాడుకోమని ప్రార్థిస్తున్నాం మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రవ్వాక్యాన్ని గ్రహించాలా వాక్యాలని సత్యాన్ని మా జీవితాలను అవలంబించుకోవాలా ప్రతి దినం దాన్ని మేము పాటించాలా ప్రవ్వా ఆ పాటించిన వాక్యం ప్రకారంగా ప్రతి ఒక్కరికి మేము సాక్షార్థంగా ఉండేలాగిన దాన్ని మేం ప్రకటించాలా ప్రకటించకపోతే శ్రమ అన్నారు ప్రవ్వా క్రైస్తవులకు ఎందుకు శ్రమలు ప్రకటించలేని స్థితిలో ఉంటున్నాడు కాబట్టి కానీ ప్రభు మేమందరం దాన్ని ప్రకటించలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ ఈ సంఘంలో ఉన్న ప్రతి అక్కలను కొరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రతి ప్రార్థన మీ సన్నిధికి చేరుతుందని మేము విశ్వసిస్తున్నాం దూతలు ప్రవ్వా మా యొక్క ప్రార్థన అన్నింటినీ పాత్రలలో నింపుకొని మీ సన్నిధికి తీసుకెళ్తున్నారన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తగిన సమయంలో మీరు వాటికి అన్నిటికీ జవాబు దయచేస్తారని మేము విశ్వసిస్తున్నాం ఆయన ఇందులో మాకు ఎటువంటి అనుమానం లేదు కాబట్టినైనా ఈ సంఘాన్ని మీరు ఏ రీతిగా అన్యజనులకు వెలుగుగా నిలబెట్టబోతున్నారో మాకు తెలియదు కానీ మేమైతే విశ్వసిస్తున్నాం మీరు ఖచ్చితంగా ఈ యొక్క సంఘాన్ని గొప్ప సంఘంగా మారుస్తారని మేము నమ్ముతున్నాంనైనా మీ యొక్క వాక్యం చెప్పబడుతుందో అక్కడ అనేకమైన ఆత్మలు సంపాదించబడతాయి అది మేము విశ్వసిస్తున్నాంనైనా కాబట్టి భూ తలక్రిందులు చేసే గొప్ప సేవకులని ఈ సంఘంలో నుంచి లేవనెత్తామని మేము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయ కాలం మీ మహిమార్దంగా మన నడిపించి మీ యొక్క వాక్యానికి అనుగుణంగా జీవించే బిడ్డలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళని ప్రతి కష్టము నష్టం వీరికి ఇబ్బందుల నుంచి సంపూర్ణమైన విడల దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెలుయా ఏసు క్రీస్తు నామనం మీకందరికి వాళ్ళనములు ముఖ్యంగా పాస్టర్ గారికి తర్వాత తన కుటుంబలకు అందరికి కృతజ్ఞతారు తర్వాత చూడండి దేవుని యొక్క విధానాలు ఎట్లుంటాయి అవి అమోఘమైనవి మన ఊహకు అంతు పట్టవి అవి జరిగినప్పుడే తెలుస్తాయి కదా ఎంత ఆశ్చర్యకరమైనవి కాబట్టి వెరీ ఫ్యూ మంత్స్ క్రితమే ఫాస్టర్ గారు నాకు పరిచయమైన ఆశ్చర్యం కదా ఎంతో కాలం నుంచి హైదరాబాద్ లో రకరకాల ప్రాంతాలలో సేవకు వెళుతూ అఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద టైం గ్రామాలలో తిరగడం జరిగేది మా సేవ జీవిత విధానం కానీ పెద్ద పెద్ద సంఘాలలో ఉండి బయటికి వచ్చేసి గ్రామాలల తిరుగుతూ సంఘాలు స్థాపించిన వాళ్ళం చెప్పుకో గొప్పగా చెప్పుకునేది కాదు సంఘాలు స్థాపించి ఇతరులకు అప్పగించి బయటికి వచ్చేసిన వాళ్ళు సేవ జీవిత అది కాబట్టి ప్రభు అన్ని విధాలుగా నడిపిస్తూ యాచక ధర్మాన్ని పాటిస్తున్న సమయంలో అందులో నుంచి బేటీ తీసుకురావడం బోధకులాగా నడిపిస్తూ అందులో నుంచి భేటీ తీసుకుని రావడం తర్వాత ఇవాంజలికల్ లేక వాక్య పరిచర్య అన్న సేవా విధానం నడిపిస్తూ అనేకమైన అద్భుతాలు గొప్ప గొప్ప సేవా జీవితంలో నడిపించి దేవుడు మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చాడు దేవునికి సమస్త ఘనత మహిమ పుట్టిన విధానం క్రైస్తవ కుటుంబంలో పుట్టిన దేవుని సేవకుల కుటుంబంలో మదరు ఫాదర్ సేవకులు బహు కష్టతరమైన సేవ చేసిన వారు ప్రాంతలలో ప్రాంతాలలో రాయలసీమ కోస్తల్ తెలంగాణ ప్రాంతాలలో బాగా సేవ చేసిన వారు సేవ జీవితంలోనే వారు కాలాలు ముగించుకున్నారు అద్భుతాలతో కూడిన సేవ బహు విశేషమైన సేవ చేసిన పిల్లలంతా సేవలో ఉండాలన్న ఆసక్తితో మమ్మల్ని దేవుని భయభక్తంలో పెంచిన వారు సిఎస్ఐ చర్చ్ ఎస్పీజి చర్చ్ బ్యాక్గ్రౌండ్ అయినా గాని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు హెబ్రోన్ ప్రాంతంలో చిన్నప్పుడు నా యవన కాలం అంతా హెబ్రోన్ గడిపిన వాడిని సెవెంటీస్ లో నా జీవితం ప్రభుకు సమర్పించుకోవడం బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్య కాలంలో యూత్ కాన్వెన్షన్ లో నా జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నా ఆ రోజు నుంచి నేను వరకు ఎప్పుడు వెనక తిరగలేదు నైన్టీ నుంచి నేను వాక్య పరిచర్య సేవ జీవితంలో మ్యారేజెస్ చేయడము భూస్థాపనలు చేయడము అన్ని అనుభవాలు జరిగిన వాడిని కాబట్టి మనుషుల భారము మనుషుల బాధ వేదన ఏంది అనేది అర్థం చేసుకోగలిగిన వాడిని ఎందుకంటే మన ప్రభువు కూడా ఎందుకు మానవ శరీరం ధరించి ఈ లోకంలోకి వచ్చినాడంటే మన శ్రమలని మన కష్టాలని అర్థం చేసుకోవడానికి కోరు లేదంటే నీకేం తెలుసు అని ప్రశ్నించవచ్చు నా శ్రమ గురించి నీకేం తెలుసు అని ప్రశ్నించే మనుషులం మనం అందరం కాబట్టి అటువంటి అనుభవాలు బహు భయంకరమైన కష్టాలు రోగాల నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చినాడు డాక్టర్లకు పట్టని రోగాల నుంచి బయటకు తీసుకొచ్చిన వాడు కాబట్టి నేను క్లుప్తంగా నా గురించి నేను చెప్తున్నాను నా గురించి కొంచెం మీకు తెలిస్తే నేను చెప్పే వాక్యం మీరు స్వీకరించగలరు కదా అని నేను స్పెషల్ గా నా గురించి చెప్పడానికి నేను రాలేదు ఇక్కడ ఎందుకంటే ఆయన మహిమపరచబడాలని ఏ రీతిగా ప్రభు నన్ను రక్షణ నడిపించిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను నైన్టీ లో దేవుడు మాట్లాడడం జరిగింది మతపరమైన జీవితం నుంచి నువ్వు బయటికి రాక తప్పదు ఎందుకంటే అది బబులోనికి నిలయం అది ఆచారబద్ధమైన క్రైస్తవ జీవితం అందులో నుంచి బయటకు తీసుకొచ్చిండు దేవుడు ముఖ్యంగా ప్రవచన పరిచర్య మా సేవ జీవితం అంతా బైబుల్లోని ప్రవచనాలను చూపించి మనుషుని హెచ్చరించడము బలపరచడము సిద్ధపరచడము అనేకులను మాతో పాటు తీసుకొని వెళ్ళడం సమంగా మమ్మల్ని మించి సేవ చేయాలన్న ఆసక్తితో వాళ్ళని బలపరచడం సిద్ధపరచడం మా సేవా పరిచర్య మా సేవా పరిచర్యలు పాస్టర్స్ ఉంటారు మీరు బాగా అర్థం చేసుకోండి మేము ఎక్కడ పోయినా కేవలం పాస్టర్సే ఉంటారు అంతా పాస్టర్స్ కూర్చుంటారు మాతో పాటు వాక్యపరిచర్యలు కాబట్టి దేవుడు అటువంటి అవకాశం ఇచ్చాడు ఏ చర్చికి వెళ్ళి మేము పరిచయం చేసినా ఆ చర్చ్ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత నిండిపోవడము స్థలం జరిగిపోవడము అలాంటి అద్భుతాలను మేము చూడగలుగుతున్నాము ఏ ప్రాంతం ప్రభు మమ్మల్ని ఆ రీతిగా నడిపించండు మేము ఎక్కడ పోయి ప్రార్థన చేస్తే అక్కడ ఆ సంఘాలు దొరికిపోతున్నాయి నగ్గి నిండి దొరికిపోతుంది వాక్యం జ్ఞాపకం చేసుకోండి ఆ రీతిగా సంఘాలు దొరికిపోవాలి ఇంకా స్థలం లేదు ఒంగోలు ప్రాంతం వెళ్ళి ఒక టూ టైమ్సే వెళ్ళినాం అంతే ఈ రోజు ఆ సంఘం నిండిపోయింది వాళ్ళకి స్థలం లేదు స్థలం లేదు ఇంకా దాన్ని కట్టుకోవాలంటే అక్కడ ల్యాండ్ కూడా లేదు అలాగే జరుగుతుంది నేను అంటే షామ్యానే బయట షామ్యా అనేసి కూర్చోబెట్టేసేయండి బిల్డింగ్స్ మీద ఎక్కువ సమయం గడపకండి ఎక్కువ ఖర్చు చేయకండి మనుషుల మీద పెట్టండి ఎందుకంటే సంఘం అనేది మనుషులకు సంబంధించింది కదా మనమే దేవుని సంఘం కాబట్టి మనుషుల మీద సమయం గడపాలా మనుషుల మీద నీ యొక్క వనరులను లేక ధనమును ధాన్యమును ప్రతి దాన్ని మనుషుల మీద మనం ఖర్చు పెట్టాలన్న ఆ ప్రేరణ ప్రభు మా కాని మనం దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు సంపత్ మనతో ఆ బ్రదర్ ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటాడు తన సాక్ష్యం తన జీవితంలో జరిగిన అద్భుతాన్ని తన ఎంతో భయంకరమైన శ్రమల నుంచి అతను బయటకు వచ్చినవాడు మనిషికి అటువంటి శ్రమలు ఎందుకు దేవుడు కల్పిస్తాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఆయన మరణం అగునంతగా శ్రమణం పొందినవాడు ప్రతి దేవుని సేవకుడు శ్రమలకుండా పోయినవాడే ఈ లోకంలో సంతోషంగా ఆనందంగా ఉంటూ ఆ లోకంలో కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలనేది కాదు క్రైస్తవ జీవితం ఈ లోకంలో మనకి తప్పు శ్రమలు వాటన్నిటిని ఎదుర్కోవాలి కానీ ప్రతి శ్రమ నుంచి ఒక మార్గాన్ని చూపిస్తున్నారు దేవుడు ఏ రీతిగా బయటికి రావాలా శ్రమ అనుభవించాలా అందులోంచి బయటికి రావాలా అప్పుడు బాలంతో ఇతరుల గురించి మనం బీగా విజ్ఞాపన ప్రార్థనలు చేయగలము ఒక అటువంటి అనుభవంలో నుంచి సంపద్ బయటకు వచ్చాడు అతని సాక్ష్యాన్ని క్లుప్తంగా వింటాం దాని తర్వాత దేవుడి వాక్యాన్ని మనం గానిస్తాం సంపద్ దేవుడి ఉదయకాలంలో మరి స్థుతులు ఉండాలి మహిమ పరచబడాలనే ఉద్దేశంతో నా చిన్న సాక్ష్యాన్ని ముందు వారి పరచాలని నా పేరు సంపత్ కుమార్ భార్య ఇద్దరు పిల్లలు అయితే రెండు వేల ఆకు తొంభై మూడో సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదికి పెళ్ళి అయింది ఆ తర్వాత ఇద్దరు పిల్లలు క్రమేణ జీవితము జరుగుతున్న ప్రక్రియలో జరిగినటువంటి సంఘటనలు మీకు తెలియపరుస్తాను రెండు వేల సంవత్సరంలో ఆమెకు ఫోర్త్ స్టేజ్లో క్యాన్సర్ ఉన్నట్లుగా మరి ఆసుపత్రి ద్వారా ధృవీకరించబడింది తను ఒక నెల మాత్రమే బ్రతుకుతుందని డాక్టర్స్ చెప్పారు ఆమె కూడా విన్నది ఆ అయితే అప్పుడు మాకున్నటువంటి గురువు గారు ఇతర ఫ్రెండ్స్ భాస్కర్ తర్వాత అనేక మంది సంఘస్తులు సంఘముల పచ్చర్య బోధకులు వాళ్ళందరూ కూడా ఇంటి వచ్చి ప్రార్థించేవారు ఈ రీతిగా జరుగుతున్న సమయంలో మరి తను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సైంటిస్టు అయితే అక్కడ హాస్పిటల్లో వాళ్ళు చెప్పారు ఒకటే నెల మరి భయంకరమైనటువంటి ఆ యొక్క లివర్ క్యాన్సర్ అక్కడ నుండి స్టార్ట్ అయింది దానికి ముందు లివర్ ఆపరేషన్ చేయాలని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్ళాము అక్కడ 75% ఉన్నటువంటి ఆ లివర్ పూర్తిగా ఖరాబ్ అయింది అది తీసు తర్వాత మళ్ళా పెరుగుతుందని చెప్పినాను అయితే అక్కడ లివర్ ఆపరేషన్ అయింది ఆ తర్వాత మళ్ళా కీమోస్ అవన్నీ ఇవ్వడానికి యశోదర్శ కనో జాయిన్ చేయటం జరిగింది ఈ జరుగుతున్న ఈ పరిమాణంలో మరి పిల్లలు చిన్నవాళ్ళు హై స్కూల్ చదువుతున్నారు బాబు పాప ఇంకా చూసేవాళ్ళు ఎవరు లేరు అన్ని విధాలు నేను ఆమెను చూడాలి తర్వాత పిల్లలకు అన్ని విధాలా చేయాలి స్కూల్కు పంపించాలి మళ్ళీ నేను డూటికి వెళ్ళాలి ఆసుపత్రికి వెళ్ళాలి ఇది నా యొక్క బాధ్యత అయితే దేవుడు ఒకటి మాత్రము ధైర్యాన్ని కలగజేసినాను అన్నీ ఆ యొక్క గంటలు సరిపోవు కానీ ఆ సమయాన్ని వెచ్చించుటకు మరి దేవుడు ఎంతగానో ఉపయోగపడి వాళ్ళ యొక్క ఖర్చులన్నీ కూడా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి క్రమేణా ఇవ్వటం జరిగింది అయితే ఈ డాక్టర్స్ మరి ముందు ముందే ఆ డాక్టర్ చెప్పాడు నాకు ఈ స్టేజ్ తర్వాత మన నెక్స్ట్ స్టేజ్ ఒక రెండు సంవత్సరాలలోకి మాత్రమే బ్రతుకుతుందని వేరే డాక్టర్ ఆ శ్రీకాంత్ డాక్టర్ అని యశోద ఆసుపత్రిలో చెప్పడం జరిగింది ఆమెకు చాలా ధైర్యవంతరాలు అది ఒక పట్టుదల దేవుని విశ్వాసంలో మరీ బలమైనగా సాధనంగా ఉంటూ నా యొక్క భార్య ఏ విషయంలో కూడా ఆమె ఆ యొక్క భయపడినట్లుగా నిరాశగా ఉన్నట్లుగా కనపడలేదు ఆ తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్ నుండి అనేక మందికి ఈ క్యాన్సర్ గుర్తించడం జరిగింది వాళ్ళందరూ ఈమె దగ్గరికి వచ్చారు ఇంతకాలం నుండి మరి ట్రీట్మెంట్లో ఉన్నావు కదా మాకు వచ్చింది మాకు మరి గైడెన్స్ చేయమని చెప్తే వారిని బలపరిచింది వారికి కౌన్సిలింగ్ ఇస్తూ ఏమి కాదు మీరు ధైర్యంగా ఉండాలి అని చెప్తే అధైర్యపడ్డారు ఆమె గట్ట ముందే చాలామంది చనిపోవటం జరిగింది అది ఎక్కువగా ఇది మరి ఆ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ విభాగంలో ఆ పనిలో ఆ రేడియేషన్ ద్వారా వచ్చినట్లుగా తర్వాత ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది అయితే మాకున్న ఆ యొక్క ఆ పనులలో లేక హాస్పిటల్స్ తిరగటము ఆమె చూస్తుంటే కళ్ళ ముందే ఆమె క్షీణించటము తర్వాత రక్తహీనత కావటము మరి ఒక రీతిగా మరి ఆమె శక్తిని కోల్పోతున్నట్లుగా మేము చూసినాము కానీ చాలా బలమైనటువంటి దేవుని విశ్వాసంలో తను జీవిస్తున్నట్టుగా గమనించడం జరిగింది మరి ఎందుకు చెబుతున్నానంటే ఒక కుటుంబంలో వస్తున్నటువంటి ఇబ్బందులు కానీ బాధలు గాని బలపడటకు విశ్వాసంలో జీవించటకు మరి ప్రతి సమస్య నుండి దేవుడు మనను కాపాడగలడు కాపాడుతాడు అనే విశ్వాసము ప్రతి ఒక్కరికి ఉండాలి అది చిన్న సమస్య అయినప్పటికీ పెద్ద సమస్య అయినప్పటికీ నిరాశ పడకుండా జీవించాలి దేవుడు తను నమ్ముకున్నటువంటి ప్రజలకు తన బిడ్డలకు ఏ యొక్క కుదు చేస్తాడు మాకు డబ్బులు లేవు ఆ సమయంలో మరి మేము ఖర్చు పెట్టుటకు లక్షల మీద दादापू मरी आने की कोट रूपये वरक आपार्टेंट वो अंत डू गवर्नमेंट उद्योग यानी कैडर का खर्चपूर इधं मैं देवड़ तुम उन्नतम प्रेम प्रेम द्वारा आंदू आफीसर् बैंगलूरें हेदराबाद ना वो एंक् మరి ఇంకా ట్రీట్మెంట్కి ఎక్కువ ఖర్చు అవుతుంది మేము భరిస్తాము అని లెటర్స్ ఇచ్చి వారు ఎంత బలపరిచారు నేను క్రైస్తవ సంస్థలో పనిచేస్తున్నాను వైఎస్సీ అయితే ఆ డ్యూటీ నగరంలో నాకు ఏ ఆటంకము కలిగించలేదు మా ఆఫీస్ వాళ్ళు కూడా నేను మరి ఇరవై గంటలు నెలల కొద్ది కొద్ది ఆ యొక్క ట్రీట్మెంట్ విషయంలో అనేక పర్యాలు ఆసుపత్రికి తీసుకెళ్ళటం రావటము కీమోథెరపీస్ రేడియేషను ఈ రీతిగా తిరుగుతున్న సమయంలో మరి అనేక మంది మరి విశ్వాసులు మరి బలపరిచి ప్రార్థన ద్వారా సహాయపడినారు ఆ పిల్లలు తల్లి పంచున్నటువంటి ఆ వాళ్ళు ప్రత్యక్షంగా చిన్న వయసులో వాళ్ళు గమనిస్తూ చూస్తూ వచ్చారు ఇవి జరిగిన విధానాన్ని బట్టి చూస్తే నేను దేవునికి ఎంతగానో వందలొస్తుంది నేను మరి నా యొక్క మనసును తిప్పోకుండా ఆమె ఏడల నా బాధ్యత మరి ఆ యొక్క ఆస్వాసన తిరిగి రావటము వీరీట్గా అనేక మంది క్రైస్తవులు మరి ఆమె ద్వారా విశ్వాసంలో బలపరచబడినారు इतना च्वर मन कोई सारू तेने परस्थित का आम आदन बोलकू आ सहकारी चवर दशो मरी तनते क्या जांडी द्वारा मरण आधुक चूस्त देवल की आहिमा घनता ఈ రీతిగా మమ్మను దేవుడు ఎంతగానో ప్రేమించి తాను ఏప్రిల్ ఇరవై ఒకట తారీఖున రెండు వేల పన్నెండులో ఆమె మరణించడం జరిగింది అంతకాలం వరకు కూడా దేవుడు పిల్లలు చూసుకోవటము మేము చూసుకోవటము ఆమెను ఆ రీతిగా మా కళ్ళ ముందు అంతకాలము దేవుడు జీవింప చేసినాడు డాక్టర్ అయితే ఒకటే ఆమె సరిపోతుంది అని చెప్పాడు కానీ మరి రెండు వేల ఆరు నుండి రెండు వరకు మరి ఆయన ట్రీట్మెంట్లో ఉంటూ ఉంటూ మన నించడం జరిగింది ఈ జరిగిన సంఘటనని బట్టి దేవునికి నేను కృతజ్ఞుడును భార్య లేకపోయినప్పటికీ దేవుడి ఆదరణకర్తగా ఉంటూ పిల్లలను బలపరుస్తూ నేటి వరకు తన విశ్వాసంలో తన సంగ పరిచర్యంలో మరి కుటుంబ వ్యవహారంలో కూడా దేవుడు ఎంతగానో తోడైంది అనిపిస్తున్నారు దేవుడు మేము పొందాలని మన దేవుడిని ప్రతి దిన ప్రతి సమయము నెల్లవేళలా నేను దేవుడికి గుర్తీ చాలా అద్భుతమైనటువంటి అనుభవం సార్ వాస్తవానికి భాస్కర్ సార్ వాళ్ళిద్దరు పిహెచ్డి లో క్లాస్ మేట్స్ సార్ చంద్రశేఖర్ సార్ తర్వాత దినాల్లో వాళ్ళందరూ కలిసి దేవుడి పనుల్లో ఉండటం అనేది విశేషం క్రీస్తులు వీళ్ళందరూ చేత పని వాళ్ళు మీ అందరం జాతపని వాళ్ళ ఎస్ ఎవరికి ఉన్నవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు కాదు దేవుడు వారిని స్థితిలో ఉంచారు సికింద్రాబాద్ లో వైఎంసీఏ తీను లేవు లేరు ఆ వైఎంసిఏ సెక్రటరీ గారు ఆయన మాట్లాడారు వారి జీవితంలో నెమ్మదిగా ఉంటాడైనా భార్య లేనట్టుగా ఉంటాడు నాకు తెలియదు వాస్తవానికి లేకుంటే ప్రత్యేకంగా ఒకసారి వారు పిలిపించుకొని మాట్లాడేవాడు ఎన్నో విధంగా వాళ్ళు చెప్పింది ఒక రకంగా అంటే జస్ట్ ఒక పాటు మాత్రమే వాళ్ళ జీవితంలో వాళ్ళ ఊరు వైపు వెళ్ళాము మేము చెప్పారు చోట మా ఊరు అవుతుందని చెప్పేసరి గ్రాముల నుంచి వచ్చాను చదువుకున్న అవకాశం జరిగింది అంతవరకు ఏం అనుకున్నాను కానీ ఎంతో విషాదకరమైనటువంటి అనుభవాల నుంచి వారిని దేవుడు నడిపించి జీవించి శ్వాస జీవితంలో తెరపరిచి ఆయన సేవలు అనేకుడిని బలపరచడానికి అనేకుని రక్షణ నడిపించడానికి వారిని సాధనంగా వాళ్ళు విధానం అద్భుతము దేవుడికి మహిము కలుగును కాకూయ దేవుడు వారిని వారి ఇద్దరు పిల్లలు దీవించుగాక వారికి మరి ఆ చిన్నగా ఇతర పిల్లలు చిన్నవాళ్ళేం కాదు పెద్ద వాళ్ళే సో వారికి ఆదరణ ఆశీర్వాదం భవిష్యత్తులు అనుభవించినట్లుగా ఆ కోసం మీరు ప్రాధంట్ చేసుకుని ఎంతైనా తండ్రి ఎంత ప్రేమ లేని తల్లి లేని లోటు మాత్రం చాలా పెద్ద లోటే అండి తండ్రి లేకపోయినా ఏమిటి తల్లి చాలా విషయాల్లో కాగలదు కానీ ఆ తల్లి లేకపోతే ఏ విషయాలైనా తల్లితో ఎక్కువ చెప్పుకోవడానికి పిల్లలు సుముఖ చోభం తల్లితో అటాచ్మెంట్ కలిగి ఉంటారు అలాంటిది చాలా బాధకరమైన విషయం సో ఏదేమైనప్పటికీ దేవుడు ఆ లోటును చేయించి వారిని ఆదరించి దేవుడి మైండ్ కోసం వారిని కుటుంబాన్ని వాళ్ళుగా సమయంలో మరి తోడీ సమయా సంపత్ సాక్ష్యాన్ని విన్నాక మన విశ్వాసం బలపరచబడాలి కదా ప్రభునందు నిద్రించడమే కేవలం మనం కాని చనిపోయిన వారు చనిపోవడము నిద్రించడం అన్న విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఈ కాలాన్ని ముగించుకోవడం ఈ శరాన్ని విడిచిపెట్టడం కేవలం నిద్రించడమే అని బైబుల్ వాక్యం సెలవిస్తుంది ఈ చిన్నది చనిపోలేదు నిద్రించు చిన్నది ఆ నన్ను చనిపోవడం అంటే నిత్యం నరకానికి పోవడం నిద్రించడం అంటే ప్రభుత్వం పోవడం అన్న విషయాన్ని మనం నిద్రిస్తున్నాం కొంతకాలమే ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన చివరికి ఆయన చివరి బూర గురించి మనం ధ్యానిస్తాం ప్రకటన గ్రంథంలో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు దూతలు బూరలు ఊదినప్పుడు తుల్లిపడి లేస్తారు మనుషులు సమాజంలో అన్న ప్రవచనం అక్కడ చూస్తున్నాం కాబట్టి ఎంతకాలమైంది నిద్రించి మనకు తెలియదు రాత్రి నిద్రించి ఉదయం ఏ రీతిగా లేస్తున్నామో ఆ రీతిగానే ఉంటది ఈ కాలం ముగించుకున్న వాళ్ళం కాబట్టి దాని విషయంలో మనం అందుకే చింతించము నిరీక్ష లేని ప్రజల వల్ల మనం ఎప్పుడు దుఃఖపడము కాబట్టి తన భార్య ప్రభు తన వెంట పెట్టుకుని తిరిగి వస్తాడు అన్న వాక్యం మనం తెలుసు రాష్ట్ర పత్రికలో చూస్తాం తన ప్రియులందరినీ ప్రభు వెంట పెట్టుకుని వస్తాడు కాబట్టి మనం దేని విషయంలో చింతించదు కమిదట దేవుడు పిల్లలు చిన్నగున్న దశలో తన ఆ పిల్లల తల్లి తల్లిని దేవుడు తన సన్నికి తీసుకోవడం కానీ ఈ రోజు ఆ పిల్లలు ఎంతగానో మంచిగా ఎదిగినారు చదువులో పెళ్లి ఈడుకి వచ్చినారు వాళ్ళ పిల్లలు వారి గురించి మీరందరూ ప్రార్థించండి ఆ పాప మ్యారేజ్ గురించి వాళ్ళ బాబు మ్యారేజ్ గురించి ఆయన కొంచెం ప్రయాసపడుతున్నాడు మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం తీసుకుంటే సంపద తన కుటుంబం గురించి తన పిల్లల మ్యారేజెస్ గురించి అతని మటుకు మాతో పాటు ఉంటాడు మేము అది విడిచిపెట్టాం ఎటువంటి పరిస్థితులు ఉన్నా గానీ సేవ పరిచర్యం మేము కొనసాగిస్తూనే ఉన్నాం అది కేవలం ప్రభు వలన మేము విశేషిస్తున్నాం ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యంలో మనం వెళుతున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కొన్ని విషయాలు నేను మీ తను పంచుకోవాలనుకుంటున్నాను సాధారణంగా ఇటువంటి వాక్యాలు మనము ధ్యానించం ఎందుకంటే నీకు మొదటినే మీ ఇది ప్రవచన పరిచర్య మాదంత ప్రవచనాత్మకమైన పరిచర్య అందుకే మా సేవా విధానం కూడా బైబుల్ ప్రాఫసీ మినిస్ట్రీస్ బైబుల్ ప్రవచన పరిచర్య కాబట్టి బైబిల్లో నుంచే ప్రవచనాలను చూపిస్తు మనుషులని సిద్ధపరచడం మా సేవా జీవితం కేవలం సిద్ధపరచడం కాబట్టి ఈరోజు నేను మీ దేవుని యొక్క వాక్యంలోని అంశంని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను దీని పేరే ప్రభు యొక్క మార్గము సరళం చేయడం అన్న అంశం గురించి నేను మీతో కొంత ధ్యానించాలనుకుంటున్నాను ప్రభు యొక్క మార్గము ప్రిపేర్ ద వే ఆఫ్ ద లాడ్ ఇంగ్లీష్ లో కాబట్టి ప్రభు యొక్క మార్గము సరళం చేయడం అన్న అంశం కాబట్టి పాత కాలం మొదలుకొని కృత నిబంధన వరకు ప్రభు యొక్క మార్గము సరళం చేయడం అన్న ఆ యొక్క ప్రవచనాత్మకమైన విషయాన్ని నేను మేము పంచుకోవాలనుకుంటున్నాం దాని తర్వాత ప్రతి వాక్యాన్ని మనం ఏ మన జీవితాలలో అవలంబించుకోవాలా అది చాలా ముఖ్యమైనది ఎందుకంటే నీ విశ్వాసము అంచలంచలుగా ఎదగాల అంటే నువ్వు ఈ వాక్యాన్ని అవలంబించక తప్పదు పాటించక తప్పదు మీ జీవితాలలో కాబట్టి యాకోబు రాష్ట్ర పత్రికలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనం వాక్యాలు వింటున్నాము కానీ అన్ని మరిచిపోతున్నామంటాడు మీరు అనేక సమయాలలో అనేక ప్రాంతాలలో ప్రతి ఆదివారాలలో మీరు వాక్యాలు వింటూనే ఉన్నారు ఎంత మటుకు వాటిని మీరు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నారు అన్న ప్రశ్న యాకోబు రాష్ట్ర చెప్తా ఉంటాడు అతని సంఘానికి మీరు వింటున్నారే గాని వాటిని మరిచిపోతున్నారంటాడు ఎందుకు మరచిపోతున్నారంటే చూడండి ఎందుకు వాక్యాలు మరచిపోతా ఉంటాము ప్రతి ఆదివారము ఎన్నో వాక్యాలు వింటా ఉంటాము మీటింగ్స్లలో కాన్ఫరెన్సెస్ లలో దేవుని వాక్యాలు వింటా ఉంటాం కానీ అవన్నీ ఎందుకు మరచిపోతున్నాం కొంచెం కఠినంగా ఉంటుంది కదా పోయిన వారం ధ్యానించిన వాక్యం మీకు జ్ఞాపకం ఉందా అని ఎవరైనా ప్రశ్న వేస్తే మీకు మీరు ఏం చేస్తారు చెప్పగలరా పోయిన వారం ఏం వాక్యం ధ్యానించడం అంటే కొంచెం స్క్రాచ్ చేయాల్సి వస్తుంది అలా కదా మర్చిపోయిన వారం ఎందుకంటే ఎందుకు మర్చిపోతున్నామంటే వాటిని మనము పాటిస్తలేము ఉదాహరణకి మీరు పరీక్షల కొరకు సిద్ధపడతూడు ఎందుకు వాటిని మర్చిపోరు ఎందుకంటే పరీక్ష కొరకు సిద్ధపడుతున్నారు కాబట్టి మర్చిపోరు దాన్ని ఆరితిగా ధ్యానిస్తున్నారు కాబట్టి వాటిని మర్చిపోరు వాటిని జాగ్రత్తగా రాసుకొని నెవరు వేసుకుంటూ ఉంటారు పరీక్షకు సిద్ధపడతారు పరీక్షకు వెళ్ళినాక పరీక్ష రాస్తారు పరీక్ష రాసినాక మీకు అందులో మీకు ఆ రిజల్ట్ అనేది కదా పరీక్ష యొక్క పరిణామం సక్సెస్ఫుల్గా మీరు బయటకు వస్తున్నారు అంటే మీరు పరీక్షలో పాస్ అయినట్లు మీరు నేర్చుకున్నది ప్రూవ్ అయినట్లు దేవుని సేవా జీవితము దేవుని క్రైస్తవ జీవితం కూడా దానికి సూచిస్తుంది అన్నట్టు మీరు ధ్యానిస్తున్న ఈ వాక్యాలు మీకు ఒక పరీక్షలాగా పెట్టబోతున్నాడు దేవుడు అందుకే ఉదాహరణకి మీరు నిజంగా ప్రభుని ప్రభు ఎందుకు విశ్వాసం కలిగినారా లేదా అనేది ఒక పరీక్ష ఆయన వాక్యము ప్రతి వాక్యము నువ్వు సరిగా పాటిస్తున్నావా లేదా అనేది ప్రతి దశలో మీకు పరీక్ష ఉంటుంది ఉదాహరణకి ఆయన రక్షకుడు నువ్వు రక్షిపబడాలంటే నువ్వు నశించిపోయి ఉండాలా కాబట్టి ఆయన ఆయన వచ్చినప్పుడు ఆయన రక్షకుడు ఆయన వాక్యాన్ని స్వీకరించినప్పుడు నీకు రక్షణ కలుగుతూ ఉంటుంది మనుషులం పాపులం కాబట్టి పాపం నుంచి విడుదల కల్పించేవాడు ఎవరు పరిశుద్ధుడు కాబట్టి ఏసు ప్రభు పరిశుద్ధులు మరి పాపి అనేవాడు ముందుగానే ఉంటేనే కానీ ఆయన పరిశుద్ధు మనం గుర్తించలేం అదే రీతిగా స్వస్థపరచువాడు ప్రభు ఎప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది నీ శరీరంలో వ్యాధి ఉన్నప్పుడు లేక అనారోగ్యం ఉన్నప్పుడే స్వస్థత కలుగుతుంది కాబట్టి ప్రతి వాక్యము నీ జీవితంలో పరీక్షింపబడుతూనే ఉండాలా అది నువ్వు గ్రహించినప్పుడు నాకు ఎందుకు ప్రవ్వా ఈ శ్రమలు అని నువ్వు ఎప్పుడు నేను ప్రశ్నించవు నాకు ఎందుకు ప్రవ్వా ఈ కష్టము నాకు ఎందుకు ప్రవ్వా ఈ బాధ అని ఎప్పుడు నేను ప్రశ్నించు నువ్వు దాన్ని గ్రహిస్తావు ప్రవ్వా ఇప్పుడు నేను ఈ యొక్క శ్రమలు గుండా వెళ్తున్నా ఖచ్చితంగా ప్రతి శ్రమ నుంచి విడుదల కల్పించే నీవే కాబట్టి నాకు ఆ మార్గం దయచే ప్రవ్వా అని ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ మన విశ్వాసాన్ని మనము కోల్పో కాబట్టి ఇక్కడ ఈ యొక్క అంశం గురించి నేను మీతో కొంచెంసేపు ధ్యానించాలనుకుంటున్నాను ఆయన ప్రభు యొక్క మార్గమును మనము సరళం చేయాల ఎందుకంటే దానికి సంబంధించిన కొన్ని వాక్యాలు నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను చూడండి మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై చూడండి నేను నా దూతను పంపుచున్నాను మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత చూడండి చూడండి తన ఆలయంకు హఠాత్గా వచ్చును ఈ విషయం చాలా జాగ్రత్తగా మీరు ధ్యానించాలా ఇదిగో ఆయన వచ్చిచున్నాడని సైన్యం అధిపతి అగు యహోవ సెలవిస్తున్నాడు చూడండి మలాఖీ భక్తుడు ప్రవక్త ఈ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఆయన వచ్చిచున్నాడు ఎవరు ఆయన వచ్చున్నాడు ఎవరు గురించి మాట్లాడుతున్నాడు చూడండి మరోసారి చదవండి మొదటి వచనంలో ఇదిగో చూడండి బాగా తెలుసుకోండి నాకు ముందుగా అని ఎవరు మాట్లాడుతున్నారు సంభాషిస్తున్నారు నాకు ముందుగా నాకు ముందుగా మార్గాము సిద్ధపరచుటై నేను నా దూతను పంపుచున్నాను చూడండి ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఆయనకు నాకు ముందుగాని ఎవరు మాట్లాడతారు పాత నిబంధన కాలపు ఆ యొక్క దేవుడు మన ప్రభు యహోవా తండ్రి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నాకు ముందుగా నేను ఒక దూతాన్ని పంపిస్తున్నా అంటున్నాడు బాగా అర్థం చేసుకోండి నాకు ముందుగా అని పాత నిబంధన కాలంలో ఉన్న ఆ యొక్క అన్న నామం కలిగిన మన ప్రభు యహోవా అంటే జీవం దేవుడు అని అర్థం కాబట్టి అది పేరు కాదు యహోవా అంటే హెబ్రి భాషలో జీవము దేవుడు అని అర్థం కాబట్టి జీవం గల దేవుడు ఏమంటున్నాడు నాకు ముందుగా నేను ఒక దూతను పంపిస్తాను అంటున్నాడు మీరు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా పాత నిబంధన కాలపు పుస్తకాలలో దూత అన్నప్పుడు పర్లోక నుంచి దిగి వచ్చే దూత కానీ కృత నిబంధనకు వచ్చినప్పుడు దూత అన్నప్పుడు దేవుని సేవకుడు లేక దేవుని సేవకులు ఈ విషయం అర్థం చేసుకోవాలా సంఘ దూత అని హెచ్చరించినప్పుడు సంఘ దూత అన్నప్పుడు సంఘంలో ఉన్న సేవకుడు అని అర్థం కాబట్టి దూత నేను నాకు ముందుగా దూతని పంపిస్తా అని తండ్రి అంటున్నాడు అదే విధంగా మీరు యోహాను సువార్త చూడండి ఒకసారి యోహాను సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం మర్నాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లో పాపములు మోసుకొని పోవుని గొర్రె దేవుని గొర్రె పిల్లడు నా వెనుక ఒక మనుషుడు వచ్చి ఆయన నాకంటే ప్రముఖుడు నాకంటే ముందటి వాడు ఆయన చూడండి నేను ఎవరి గురించి చెప్తినో ఈ ఆయనే ఈయన కాబట్టి ఈయన ఎవరు యేసు ప్ర గురించి బాప్తిజం ఇచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు నా వెనక వచ్చేవాడు ముందు ఎవరిని పంపిస్తాను దూతని పంపిస్తాడు ఇప్పుడు ఇతనే నా వెనక కాబట్టి ఈయన ఎవరు యూహానుభక్తుడు దూతతో పోల్చుకుంటున్నాడు నేను ఒక దూత ఆయన ముందు ముందు ఉంటున్నాన హెచ్చ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి యూహానుభక్తుని సేవా జీవితం ఏ రీతిగా ఉంది విషయాన్ని మనం అర్థం చేసుకోవాల మన ప్రభు యొక్క మార్గంను సరళం చేసేవాడు ఉన్నాడు కానీ ఈ విషయం అక్కడికి ముగించదు ఈ వాక్యము మరీ విశేషంగా ముందుకు వెళ్తా ఉంటది ఎందుకంటే మన ప్రభు హఠాత్తుగా వచ్చిస్తున్నాడు అన్న విషయాన్ని మనం మలాఖీ భక్తుల ద్వారా తెలుసుకుంటున్నాం అయినా హఠాత్తుగా తన మందిరానికి వస్తారు చూడవచ్చు సార్ మలాఖీ గ్రంథం మొదటది మూడవ వర్షంలో మన ప్రభు ఏ రీతి వస్తున్నాడు మొదటి వచ్చిన మూడవ అధ్యాయము మొదటి వచ్చిన ఆయనకు ముందుగా మన మార్గం సిద్ధపరచాలా తర్వాత నేను నా దూతను పంపుచున్నాను మీరు వెతుకు చిన్న ప్రభు అనగా మీ కోరు నిబంధన దూత తన ఆలయంకు హఠాత్గా వచ్చును మన ప్రభు కూడా ఈ మొదటిసారి పుట్టినప్పుడు చూడండి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా ఆయన పుట్టుకకు సంబంధించింది ఎందుకంటే ఈ సీజన్ అంతా క్రిస్మస్ పండగకు సంబంధించిన విషయం కదా ప్రతి ఒక్కరు క్రిస్మస్ పండుగ ఎంతో సంతోషంగా ఆనందంతో దాన్ని ఆచరిస్తా కదా కాబట్టి ఈ ఈ సీజన్ లో మనమందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన తన ఆలయంలో హఠాత్తుగా వచ్చినప్పుడు ఎవరిని గ్రహించగలిగినరా ఎవరిని గుర్తించగలిగిన్రా ఆయన టైం ఆయన పుట్టిన సమయము ఏ రీతిగా ఉందంటే ఆయన పుట్టుకకు సంబంధించిన ప్రవేశాలు ఇంచుమించు ఐదు వందల ప్రవచనాలు ఉన్నాయి పాత నిబంధన పుస్తకంలో కానీ ఐదు వందల ప్రవచనాలు విని దాని కొరకు సిద్ధపడి ఆయన పుట్టే టైంకి ఆ దేశంలో ఇచ్చుమించు సుమారు ఆరు లక్షల మంది ఇస్రాయల్ దేశంలో ఆరు లక్షల మందిలో ఎవరు కూడా అతన్ని గ్రహించలేకపోయినారు ఆయన పుట్టే సమయానికి ఆయన వచ్చే విధానం ఏదైతే ఉంది హఠాత్తుగా హఠాత్తుగా అంటే ఎవరు గురికెరిగిన సమయంలో వచ్చింది అతను కానీ ముందుగానే హెచ్చరించాడు ప్రవక్తల ద్వారా నేను రాబోతున్నానని కానీ ఏం జరిగింది ఆయన వచ్చినప్పుడు ఆరు లక్షల మంది ఆ రోజు సుమారు ఇస్రాయల్ దేశంలో ఆరు లక్షల మందిలో కేవలం మేము లెక్క పెట్టినప్పుడు నలుగురే కేవలం నలుగురే ఆయన పుట్టుకని గ్రహించగలిగినారు నలుగురే ఆరు లక్షల మందిలో కనిపెట్టినారు మెసయా పుడతాడు పుడతాడు మమ్మల్ని అందరినీ విముక్తి కలిగిస్తాడు మా పాపముల నుంచి మాకు విముక్తి కల్పించి పర్లోకానికి మమ్మల్ని సిద్ధపరుస్తాడు అని ఎదురు చూసిన ఆ ఆరు లక్షల మందిలో చివరికి ఆయనని గుర్తెరిగిన వారు కేవలం నలుగురే ఎవరు నలుగురు బాగా అర్థం చేసుకోండి ఆ నలుగురు వ్యక్తుల గురించి మీకు తెలిస్తే ఈ క్రిస్మస్ సీజన్ లో మీరు ఈ సత్యాన్ని గ్రహించగలి ఆయన పుట్టుక దేనికి సంబంధించింది ఎందుకు ఆయన పుట్టుకని ఎవరు గ్రహించలేకపోయినారు రాజు సైతం గ్రహించలేకపోయినాడు అతనికి జ్ఞానులు చెప్పాల్సి వస్తుంది తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు వాళ్ళు ఏ గ్రహించగలిగినారు ఆయన పుట్టుక వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు కాదు కదా తూర్పు దేశపు జ్ఞానులు కానీ ఇస్రాయల్ ప్రజల యుండి మెసై గురించి ఎన్నో ప్రవేశాలు ధ్యానించి కూడా ఆయన పుట్టుకని గ్రహించలేని స్థితిలో ఉన్న ఆ ఆరు లక్షల మందిలో కేవలం నలుగురే జకరియా ఎలిజబెత్ మరియా యోసేపు నలుగురే అంటే రెండు కుటుంబాలు అవి ఇంకా ఇద్దరున్నారు చెప్పండి వరన్నా ఇంకా ఇద్దరు గ్రహించగలిగినారు ఆయన పుట్టుకని సుమయోను హన్న ప్రవక్తిని నలుగురే ఎన్ని కుటుంబాలు ఇప్పుడు మూడే మూడే కుటుంబాలు ఆయన పుట్టుకని కనిపెట్టుకుని వృద్ధాప్యంలో సుమయోను వృద్ధాప్యంలో ఆయనని ఎత్తుకున్నాడు కదా బాలుడైన ఏసిని ఎత్తుకోవడం మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు నన్ను పోనిస్తున్నావా అన్యజలకు కలిగిన యొక్క రక్షణని నా కన్నర చూచేలాగా అటువంటి అవకాశాన్ని నువ్వు నాకు కనిగణించినవు అని ఆయన ప్రభుని ఎంతగానో స్థుతిస్తు గనపరుస్తున్నాడు తన కాలని ముగించుకున్న తర్వాత హనా ప్రవక్తని కూడా మెసాఖ కనిపెట్టుకుంది ప్రతి మందిరంలో చివరికి చూడగలిగింది ఆయన రక్షణను చూడగలిగింది మనమందరము అటువంటి అనుభవంలో ఉండాలా అనేది ఆ విషయం జ్ఞాపకం చేస్తుంది ఆయన పుట్టుకకు సంబంధించిన ప్రవచనం కానీ మీకు ఒక విషయం నేను హెచ్చరించాలనుకుంటున్నాను ఆయన వచ్చే టైం కూడా అట్లనే ఉంటదంట ఇంతమంది క్రైస్తవులు ఉన్నారే ఇంతమంది సేవకులు ఉన్నారే ఇంతమంది రక్షణ పొందిన వారు ఉన్నారే వారు అందరూ చూడండి ఒక వాక్యం లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అష్టంలో మన ప్రభువు ప్రవచిస్తున్నాడు ఈ ప్రవచనాన్ని మీరు గ్రహించాలా గ్రహించినప్పుడు నీ జీవితము ఇంతవరకు ఇంతకు ముందున్న రీతిగా ఉండనే ఉండకూడదు ఇక మీదట మీరు ఎట్లా ఉండాలా అన్న విషయాన్ని ఈ పదవ పద్దెనిమిదవ అధ్యాయంలో చూస్తున్నాం మనం చూడండి లోక సువార్త అధ్యాయము ఎనిమిదవ స్ట్రంలో మన ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని చూడండి చూడండి ఆయన త్వరగా న్యాయం తీర్చబోతున్నాడు ఈ విషయం వారి విషయమే కదా దీర్ఘ శాంతం చూపిస్తున్న ఎందుకు ఓరుతున్నాడు ఎందుకు సహిస్తున్నాడు మనల్ని చూడండి ఇప్పుడు మీతో చెన్నాను ఆయనను చూడండి మనుషుకు మరణి తిరిగి వచ్చినప్పుడు రెండోసారి ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన ఇది గొప్ప ప్రవచనం చాలా కచ్చితంగా నెరవేరే ప్రవచనం ఇది ఆయననే అంటున్నాడు నేను తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని చూడగలనా మీరు చెప్పండి విశ్వాసం అంటే ఏంది మీకు తెలుసు హెబ్బల్ రాష్ట్ర పత్రికలో చూస్తారు కదా మీరు పదకొండవ అధ్యాయం తర్వాత చూస్తారు మీరు విశ్వాసం అనేది ఏంది అనేది నిరీక్షింపబడేవాడి యొక్క నిజ స్వరూపం తర్వాత విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడండి ఎందుకంటే విశ్వాసాన్ని పుట్టించిన మన ప్రభు దాన్ని కొనసాగించేవాడు కూడా మన ప్రభు కాబట్టి విశ్వాసం అనేది ప్రభు వల్ల కలిగింది ఆయన అంటున్నాడు మళ్ళీ నేను తిరిగి వచ్చినప్పుడు నా ఎందు విశ్వాసం ఉంటుంది ఆ ఇది చాలా కష్టతరంగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయమే కానీ దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి ఎందుకంటే ఆయన వచ్చే సమయము ఆయన రాకలకు సంబంధించిన సూచనలు అన్ని నెరవేరుతున్నాయి ఒకటి కూడా కాదు అన్ని మతైసు వార్త ఎరునాలుగు అధ్యాయంలో శిష్యులు అడుతున్నారు ప్రభు నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంది అంటే ఒకదాని మేంబడి ఒకదాని వెంబండి ఒకదాని మేంబడి అని చెప్పి చివరికి పీనుగా ఎక్కడ గద్దలు అక్కడ పోగవును అన్నారు అది చివరి ప్రవచనం ఆయన రాకడకు సంబంధించిన సూచనలో చివరిది పీనుగా ఎక్కడ గద్దలు అక్కడ పోగవును కాబట్టి యుగ సమాప్తిలో విశ్వాసం లేకపోతే క్రైస్తవ జీవితము పీనుగతో పోల్చబడుతుంది ప్రభులందు విశ్వాసం లేకపోతే నీలో జీవం లేదంటే కాబట్టి యుగ సమాప్తి ఏ రీతి ఉంటుందంటే ప్రపంచమంతటా ఆచారబద్ధమైన క్రైస్తవ జీవితమే పండగలు చేసుకోవడము పాటలు పాడడము ఆచారంగ ఉపవాసాలు నియామక దినములు అన్ని జరుగుతూనే ఉంటాయి క్రమేణా కానీ నిజంగా విశ్వాసమాటదంటే అది క్రైస్తవ జీవితాన్ని సూచించే జీవితం కాదు మరి ఏ రీతిగా ప్రభుని స్వీకరిస్తారంటే అందుకే పౌలు పొరిత రాష్ట్ర పత్రికలు ఈ నేను ప్రకటించని వేరే ఒక ఏసుని ప్రకటిస్తున్నా మీరు సహిస్తున్నారే నేను ప్రకటించని వేరే ఒక సువార్తని ప్రకటించడం మీరు భరిస్తున్నారే స్వీకరిస్తున్నారే వేరే ఒక ఆత్మని మీరు పొందుకుంటున్నారే మూడు అంశంలు మూడు దశలు అవి క్రైస్తవ జీవితం ఎందుకు విశ్వాసాన్ని చివరికి కోల్పోతుంది క్రైస్తవ జీవితం అంటే వేరే ఒక యేసుని వెంబడించడం వేరే ఒక సువార్థని పాటి ప్రకటించడం లేక స్వీకరించడం వేరే ఒక ఆత్మను పొందుకోవడం అని పావులు అక్కడ హెచ్చరిస్తుంటాడు ఇప్పుడు ప్రపంచం అంతటా జరుగుతుంది అదే యేసు గురించి ప్రకటిస్తున్నారు గాని ఆయన చెప్పిన బోధని ప్రకటిస్తుంటా అంటే కొంచెం కష్టతరం పరిశీలించడం అందుకే మనకి వివేచన వరం అంటూ అనేది అవసరం వచ్చు ప్రతి ఆత్మని వివేచించమని ఎందుకు హెచ్చరించండి పౌలంటే నువ్వు మోసపోకుండా లాగున్నాను మోసపోయిన విశ్వాసం లేని జీవితం ఎందుకంటే వినటం వల్ల విశ్వాసం కలిగినప్పుడు నువ్వు సత్యాన్ని విన్నప్పుడే నీకు విశ్వాసం కలుగుతుంది అబద్ధాన్ని విన్నప్పుడు నీకు విశ్వాసం ఏ రీతి వస్తుంది క్రైస్తవ జీవితం ఎందుకు అవిశ్వాసంగా పడిపోతుందంటే అసత్యాన్ని స్వీకరిస్తున్నారు ప్రపంచమంతట ఎవరికి మనం తీర్పర్లం కాదు కానీ ప్రభు మనకి ఇచ్చిన ఈ యొక్క విధానం ఏంటి అంటే ఏది సత్యము ఏది అసత్యము విభజించి తెలుసుకోండి బాధ్యత సేవ జీవితం ప్రకటించేవాడు ఎవడన్నా కావచ్చు కానీ స్వీకరించేది నీది కదా అందుకే అపస్టకాల చూస్తాము బెరియన్ల గురించి ఎంతో గొప్ప సాక్ష్యం పొందుకున్నట్లు వీరు తెసలోనికుల కంటే గడులు ప్ర బైబుల్లో అంతా తెసలోనిక చాలా జ్ఞానం గలదు వాళ్ళకి పునరుద్ధానం సంబంధించిన జ్ఞానం కూడా గలదు ఏ రీతిగా ఉంటది పునరుద్ధనం అంత లోతుగా దేవుని వాక్యంకి వెళ్ళినారు కానీ ఒక స్థలంలో వాళ్ళు తప్పిపోయినప్పుడు వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాడు ఆ రీతిగా తెసలోనిక సంఘము ఎంతో దైవికంగా ఎదిగిన గాని వాళ్ళ కంటే మీరు సంఘం గురించి మాట్లాడతాడు అపష్టకరం పవన్ బెరియన్లు తెసలోనికల కంటే గనులు ఎందుకు అంటే వచ్చిన వాడు ఎవడనే గాని వాడు చెప్ప వాక్యము దైవికమైందా కాదా ధర్మశాస్త్రంక వినంగా ఉందా లేక ధర్మశాస్త్రంక అనుగుణంగా ఉందా అని పరిశీలించి స్వీకరించిన వారు కాబట్టి క్రైస్తవ జీవితము పరిశీలించే జీవితం ఈ యుగ సమాప్తిలో ఎవడను మిమ్మల్ని మోసపరుచుకోండా చూచుకుండా అని ఎందుకు హెచ్చరించి ప్రభు యుగ సమాప్తిలో అంత మోసం ఉంటది ఎందుకంటే భూమి మీద విశ్వాసం ఉండదు ఈ లోకంలో విశ్వాసం ఉండదు ఎందుకంటే అంత మెకానికల్ లైఫ్ రొటీన్ లైఫ్ దీన్ని ఏమంటాం అంటే ఇంగ్లీష్ లో ప్రోగ్రామ్డ్ లైఫ్ రోబోట్స్ ఉంటాయి కదా రోబోట్స్ కి ప్రోగ్రామ్ చేస్తారు అది ఏదో చేసుకుంటా పోతుంది జీవితం రోబాటిక్ జీవితం అయిపోతుంది చివరికి వచ్చేటప్పటి కానీ మనం అట్లా ఉండడానికి వీల్లేదు మనం రోబోట్స్ లాగా కాదు ఆయన ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలా ఒంటరిగా ఆయన సన్నిధిలో మనం కూర్చొని ప్రార్థన చేసి ప్రవ్వా నా జీవితానికి ఒక పరమార్థం ఏంది నేను ఎట్లా జీవిస్తాను ఎందుకు జీవిస్తాను దేని కొరకు జీవిస్తాను ఒకసారి నన్ను పరిశీలించు ప్రవ్వా నేను నీకు అంగీకారంగా ఉన్నానా లేదా నీ సేవ నిమిత్తమై మిమ్మల్ని మహిపరచలాగానే ఉన్నానా లేదా లేక ఆచారబద్ధంగా ఉన్నానా దీని ఇంగ్లీష్ లో లీగలిజం అంటాం ఆచారబద్ధమైన జీవితం ఆయనకి ఇష్టం లేదు లీగలిజం కాబట్టి లీగలిజం నుంచి మనం బయటికి రావాలా అంటే ఈ యొక్క నిర్మలమైన ఈ యొక్క వాక్యం చేత మనం స్నాన చేయబడ్డ జీవితాలలో మనం ఉండాలి ప్రతి రోజు అందుకే కీర్తనకారుడు ఆ యొక్క మొదట ఎలా చూపిస్తారు కదా దుష్టుల ఆలోచన చప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక ఇవి మూడు క్రైస్తవ గుంపులు మతపరమైన గుంపులు ఇవి దుష్టులు పాపులు అపహాసకులు ఈ మూడు గుణగణాలు మనలో ఉండొద్దు అని హెచ్చరిస్తూ నాలుగవ గుంపులను ఉండాలా ఏంటది యహోవ ధర్మశాస్త్రాన్ని దివారాత్రంలో ధ్యానించి గుంపులను ఉండాలా కాబట్టి ఈ మూడు గుంపులు ఎక్కడ ఉంటాయి అన్నప్పుడు లోపల ఉంటాయి మతపరమైన జీవితంలో ఉంటాయి అందుకే చివరికి వారిలో విశ్వాసం ఉండదు కానీ నాలుగవ గుంపు చాలా చిన్న గుంపు అందులో నీవు నేను ఉండాలా అందులోనే మనము విశ్వాసం కలిగి ఉండగలము ఆయన ఆ చిన్న గుంపు కొరకే వస్తుండ్రు కానీ మతపరమైన జీవితం అంతా లోపల ఉంది అందుకే ఆయన చర్చ్ అన్న అన్న పదానికి గ్రీకు భాషలో చర్చ్ అంటే ఎక్లీసియా అనే ఒక గ్రీకు పదం ఉంది ఎక్లీసియా అంటే ఎక్కడికి అది ఈ లోకముల నుంచి బయటకు పిలబడ్డవారు అందుకే మనం చూస్తాం నోవాని పిలిచిండు తన తరం నుంచి అబ్రాని పిలిచిండి తన దేశం నుంచి అరితిగా ప్రతి సేవకుణ్ణి ప్రతి దేవుని బిడ్డని బయటికి తీసుకురావడం చూస్తాం తన కుటుంబం నుంచి కూడా బయటకు తీసుకొచ్చాడు కదా ఎవరిని బయటికి తీసుకొచ్చాడు తన కుటుంబం నుంచి తర్వాత మోషన్ తీసుకొచ్చాడా లేదా మోసేన్ తన కుటుంబం నుంచి బయట తీసుకొచ్చాడా కుటుంబం నుంచి బయట తీసుకొచ్చాడు ఫరో ఇంటి నుంచి బయట తీసుకొచ్చాడు తన మామ ఇంటి నుంచి బయటకి తీసుకొచ్చాడు చివరికి ఎక్కడ తీసుకెళ్లాడు అరణ్యం తీసుకెళ్లాడు అరణ్యం నుంచి బయట తీసుకెళ్లడా లేదా అది సేవ జీవితం యోసేపు జీవితం ఏంది తన కుటుంబీకుల నుంచి బయట తీసుకొచ్చాడా లేదా తండ్రికి ఎంతో ఇష్టడు ఆయన గానీ బయటికి తీసుకొచ్చాడా లేదా తీసుకెళ్లి ఎక్కడికి తీసుకెళ్లాడు ఎవరికి తీసుకెళ్లాడు పోతీఫర్ ఇంటికి తీసుకెళ్లాడు పోతీఫర్ ఇంటి నుంచి బయట తీసుకెళ్ళడా లేదా తీసుకెళ్లి ఎక్కడ వేసాడు చెరసల చెరచల నుంచి బయటకి తీసుకొచ్చాడా లేదా దేవుడు తిరిగి తీసుకెళ్లి ఫోర్ దగ్గర పెట్టాడా లేదా అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చాడా లేదా క్రైస్తవ జీవితము బయటికి వెళ్లే జీవితం లోపల ఉండేది కాదు అని సత్యం నేను అక్కడి నుంచి నేర్చుకున్నాను అందుకే అన్ని చర్చల నుంచి బయటికి వచ్చిన వాడిని నేను అనేసి నేను చర్చల గురించి తక్కువ చెప్తా లేదు ఎందుకంటే అది దేవుడు ఏర్పరచుకున్న సంస్థ అది అక్కడి నుంచే రక్షణ మార్గం ప్రకటించబడలా ఎరుశలేములో అందరు సేవ చేస్తున్నారు శిష్యులు ఎరుశలేములో పెద్ద ఉపద్రవం వచ్చింది ఏం జరిగింది స్టెఫన్ చంపబడడం దాని తర్వాత మొత్తం కొలాబ్స్ అయిన చర్చ్ అక్కడ నుంచి దేవుని సేవకులు అందరు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అక్కడ నుంచి అంత్యోకే రెండవ క్రైస్తవ సంఘం ప్రపంచంలో సృష్టిలో అంత్యోకేలా అనిల సంఘము ఎరుశలేములో యూదుల సంఘం అది చిన్న భిన్నం అయిపోయి అక్కడి శిష్యులందరూ దేశానికి దేశం వెళ్ళిపోయారు మన దేశానికి తోమ అన్న శిష్యుడు వచ్చాడు రెండు వేల క్రైస్తవ జీవితం ఇక్కడ ఆరంభమైంది సువార్త ప్రకటించబడింది రెండు వేల సంవత్సరం క్రితం ఈ దేశంలో ఇప్పటికి కూడా మనం టూ పర్సెంటే పన్నెండు వందల సంవత్సరాలలో ఒక గుంపు ఈ లోకంలోకి వచ్చింది ఈ దేశంలోకి వచ్చింది నేను చెప్పాను వాళ్ళ పేరు పన్నెండు వందల అంటే మన శిష్యు తోమ వచ్చింది సెవెంటీ ఏడి తర్వాత అంటే మొదటి దశాబ్దంలో మన దేశానికి వచ్చింది తోమ ఆ రోజు ఈ రోజు వరకు కూడా టూ మన సేవ మన క్రైస్తవ జీవితం కానీ 1200-1300 థర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఒక గుంపు వచ్చింది ఈ రోజు వాళ్ళు ఫోర్టీన్ అంటే ఈ రెండు మన ఏమంటాము ఫస్ట్ సెన్సస్ అది ఇండి మన స్వాతంత్రం వచ్చినాక మన దేశానికి ఫస్ట్ జనాభా లెక్కలు కట్టినప్పుడు అక్కడ తెలియంది రెండు పర్సెంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు ఎందుకు చెప్పండి ఆయన మార్గంని మనం సరళం చేస్తలేము అంతే అంతకంటే యాన్సర్ స్ట్రైట్ ఆన్సర్ లేదు నేను రక్షన పొందుతున్నాను బాప్సం పొదుతున్నాను పర్షాత బదుకుంటున్నాను కృపవారాలు అన్ని ఉన్నాయి భాషల వరం ఉంది స్వసతవరం ఉంది అన్ని వారాలు ఉన్నాయి కానీ సోమవారం నుంచి శనివారం వరకు యధావిధి జీవితం అన్నిలోగానే జీవిస్తున్నాం అంతకంటే తేడా ఏం లేదు ఈ లోకాన్ని ఆశ్రయిస్తున్నాం లోకంలో ఏదో సంపాదించుకుంటున్నాము మెకానికల్ లైఫ్ రోబోటిక్ లైఫ్ క్రైస్తవ జీవితము రోబోటిక్ జీవితం అయిపోయింది ఏదో ఒక రోజు నీకు ప్రేరేపణ కలుగుతుంది ఆ రోజు ఉద్యోగం వస్తుంది జీవితంలో దాని తర్వాత చల్లబడడం అంతే యథావిధి క్రైస్తవ జీవితం ఆ రీతిగా ఈ సభలు అందుకు ఆ రీతిగా తయారైనారు ఎన్నో ప్రవంచాలను ధ్యానించి ఎన్నో అద్భుతాలు చూస్తారు వాళ్ళ సేవ జీవితాలలో ఆ రోజులలో ప్రభు పుట్టక ముందు గ్రంథం మొదలుకొని మత్తవార్త వరకు మూడు సంవత్సరాలు నిర్మానుషమైన జీవితం వాళ్ళది వాళ్ళకి ప్రవక్తలు లేరు వాళ్ళకి యాజకత్వం లేదు ఎవరు మార్గం చూపించే లేరు మలాఖీ తర్వాత మూడు సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ ఎంత డేంజరస్ పీరియడ్ అంటే అది చరిత్రలో వాళ్ళకి ఎవ్వరు వాళ్ళకి మార్గం చూపించాలంటే మూడు వందలు అంటే దగ్గర దగ్గర నాలుగైదు తరాలు నాలుగు తరాలకి సువార్త లేదు రక్షణ లేదు వాళ్ళకి సేవ జీవితం లేదు అనుదన బలు లేవు ఏమీ లేవు అందుకు మన ప్రభు పుట్టుకని గ్రహించలేకపోయినారు సైలెంట్ పీరియడ్ అంటే అదే రీతిగా క్రైస్తవ జీవితం ఉండబోతుందని ఇక్కడ మన ప్రభు హెచ్చరిస్తుంది మనల్ని కాబట్టి నీ జీవితం నాకు జీవితం ఏ రీతి ఉండాలా ఒకవేళ ఈ ప్రశ్న నీకు అనుకోండి నేను తిరిగి వచ్చినప్పుడు మీలో విశ్వాసం కనుగొంటానా అంటే నువ్వేమనాలా ఈరోజు నీ ప్రార్థన జీవితం దేనికి సంబంధించింది నువ్వు ఏమని ప్రార్థిస్తావు చెప్పండి ప్రవ్వా ను నన్ను సవాల్ చేస్తే నేను అది ఛాలెంజ్ గా తీసుకుంటాను ప్రవ్వా నేను ఎట్టి నా విశ్వాసాన్ని కోల్పోను నా మెడ మీద కత్తి ఉనగా నేను కోల్పోను అని నువ్వు చెప్పగలవా చెప్పాలా లేదా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నాకు ఒక పాశీ విషయం జ్ఞాపకం చేసినట్టు గల్ఫ్ లో అరబ్లో ఏం జరుగుతుందంటే మిడిల్ ఈస్ట్ చర్చస్ చర్చెస్ లాక్స్ అయిపోతున్నాయి పాస్టర్స్ మాయమైపోతున్నారు సంఘ సభ్యులు మాయమైపోతున్నారు పోయిన పోయిన వారం వచ్చిన సభ్యులు ఈ వారం ఉండలేరంట అయితే ఒక ఎగ్జాంపుల్ నాకు ఒక ఒక విషయం చెప్పింది అక్కడి నుంచి అతను తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళని ఇంకా చంపడానికి సిద్ధమైనరు ఇవి నేను సాధారణంగా చెప్పాను బయట నాకు ఎందుకు ప్రేరేపాలి కలిగిందో నాకు తెలియదు కానీ అది ప్రభుకే తెలుసు భారబర్తలు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని త్వరలో మేము చనిపోబోతున్నాం కానీ మీరు ఏడవకండి కానీ వారు మిమ్మల్ని చంపడానికి వచ్చినప్పుడు మీరేం చేయాలా వారికి చెప్పండి యేసురావు గురించి మీరు చనిపోయినా మీరు వరిగావదు కావద్దు ఒక్క క్షణమే జస్ట్ అట్లా కట్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీ ప్రాణం అవుతుంది కానీ ప్రభువుని విడిచిపెట్టద్దు అని పిల్లలకు చెప్తే ఆ క్షణంలో తలుపు కొట్టారట వాళ్ళు ఆ టెర్రిస్ట్ గ్రూప్స్ ఉంటాయి కదా మీకు తెలుసు తల్లిదండ్రులు ఇద్దరిని చంపేశారంటే ఆ పిల్లల్ని విడిచిపెట్టండి అంటే మేము విడిచిపెట్టము ఆయననే దేవుడు అని ఆ పిల్లలు కూడా చంపేశారంటే నిర్దార్శిణంగా ఎందుకంటే వాళ్ళ మతంలో ఆ రీతి ఉంది వాళ్ళ వాళ్ళ విశ్వాసం కొరకు మీరు ఏమైనా చేయొచ్చు చంపొచ్చు కానీ మన విశ్వాసం ఏంది మన విశ్వాసం ఏంది చనిపోవడం కదా ప్రతిగుట క్రీస్తే అది అది ఎప్పుడు నెరవేరాల వాక్యం మన జీవితంలో ప్రతికుట క్రీస్తే చావిత మేలు ఎందుకు ఇట్స్ ప్రాఫిట్ ఇంగ్లీష్ అంటున్నాడు చనిపోతే అది నాకు ప్రాఫిట్ అంటున్నాడు అంటే అది లాభం అంటున్నాడు ఒక్క క్షణమే ఉంటుంది సఫరింగ్ ఒక్క క్షణమే అంతే క్విక్గా వెళ్ళిపోతుంది ఆయన సన్నిధికి ఎక్కడి నుంచి వచ్చిందో ఆత్మ అక్కడికే వెళ్ళిపోతుంది ప్రభు సన్నిధికి వెళ్ళిపోతుంది స్టెఫెన్ జీవితం చూస్తాం కదా స్టెఫెన్ ని స్వీకరించడం అక్కడ వాళ్ళందరూ ఆనందించడం చూస్తాం అక్కడ ఆనందం ఉంటుంది మనం కూడా ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే అక్కడికే పోవాలా ఈ లోకంలోకి వచ్చి అన్ని మర్చిపోతున్నామే నీ ఉనికి పట్టు అక్కడికి వెళ్ళి వస్తే నువ్వు ఇక్కడికి వచ్చి ఇవన్నీ అలవాటు పడి అది మర్చిపోతున్నావు ఈ శరీరంలోని బలహీనత అదే ఇందులోనికి రావడానికి అది దుఃఖపడతా ఉంటుంది దేవుడు అంటాడు నువ్వు తప్పదు వెలక తప్పదు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు వెలక తప్పదు లేదు ప్రభావ నేను వెళ్ళనంటే లేదు నువ్వు వెలక తప్పదు ఎందుకంటే ఒక పని అప్పగించబడింది నువ్వు తల్లి గర్భంలోకి వెళ్లాలా ఈ లోకంలోకి రావాలా ఆయన నీతి సత్యాన్ని ప్రకటించాలా తర్వాత ఈ ని విడిచిపెట్టి రావాలంటే నేను విడిచిపెట్టి రాన్ ప్రవ అంటుంది ఇది ఈ శరణం అట్లా తయారైంది నేను రాన్ ప్రవ్వా నాకు ఇది కంఫర్టబుల్ ఇది లైఫ్ అప్పుడేమో కంఫర్టబుల్ నాకు అందులో రావాలంటే భయం అన్నవే ఇప్పుడు ఇది విడిచిపెట్టి రావడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నావు ఇది క్రైస్తవ జీవితం కాదు ఈ లోకస్తుల జీవితం ఏమి తినాలా ఏమీ త్రాగాల ఏ ధరించాలా ఎందుకంటే ఇది ఆనందానికి సంబంధించింది కానీ ఇది దౌర్భాగ్యమైన శరీరం దీని నుంచి ఎవరు నాకు విడుదల కల్పిస్తారు అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఇది దౌర్భాగ్యమైన శరీరం పాపపూరితమైంది ఇది ఇది ఏం చేయాలనుకుంటుందో అది చెయ్యనీదు అడగిస్తూ ఉంటుంది ఆయన కొరకు జీవించడానికి అడగిస్తూ ఉంటుంది ఇది దీన్ని ఛేదించుకోవాలి మన సేవ జీవితం చచ్చిన వాడి వల్లే మనం ఉండాలి ఈ లోకం దృష్టిలో దీనికి ఏమికి ఏం కావద్దు ఎటువంటి శ్రమ వచ్చినా మనము దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు ఎందుకంటే దీన్ని మనం విడిచిపెట్టి ఆయన సన్నిధికి వెళ్ళాలా అది నిత్యము ఆనందం అక్కడ ఏడుపు ఎప్పుడు ఆనందం ఉంటుంది కాబట్టి అటువంటి ఆనందంలోనికి వెళ్లాలా అంటే నేను మీకు ఒక రెండు మూడు పాయింట్స్ క్లియర్గా చూపించేసి చెప్తాను చూడండి మరోసారి క్లుప్తంగా చెప్తున్నాను ఆయన పుట్టే టైంకి కేవలం మూడు కుటుంబాలే నేను ఆయన వచ్చే టైంకి విశ్వాసమే ఉంటుందా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు మనం చెప్పాలా ప్రవ్వా మేము ప్రయాసపడతాం ప్రవ్వా మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటాం మా దగ్గర ఉన్న వాళ్ళందరి విశ్వాసాన్ని మేము బలపరుస్తూ ఉంటాం అదే చూడండి మా మత్త నాలుగవ అధ్యాయం ఏ రీతిగా మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలా ఇతరుల విశ్వాసాన్ని బలపరచాలా అటువంటి సేవ మనకు అప్పగించబడింది కనం అది మర్చిపోయినా మనం రిక్త హస్తాలతో ఆయన సన్నిధికి ఎట్లా వస్తాం ఒకనాడు ఇరవై మూడవ వర్షాలు చూడండి జాగ్రత్తగా వినండి మీరు పాయింట్స్ జ్ఞాపకం చేసుకోండి వారి సమాజం మందిరములలో బోధించు దేవుని రాజాను ఫస్ట్ పాయింట్ దేవుని రాజాను కూర్చున్న ప్రకటించు ప్రజలలోని ప్రతి వ్యాధిని ప్రతి రోగంను స్వస్థపరచు గలలియా ప్రాంతంలో ఆయన సేవ అనిల ప్రాంతం అది గలలియా ప్రాంతం కాబట్టి యేసు ఏ రీతిగా సేవ చేసిండో నీవు నేను ఆ రీతిగా సేవ చేయకపోతే విశ్వాసం ఉండదు అది మనకు అప్పగించబడ్డ స్వరం అరణ్యంలో ఒక కేక ఒక శబ్దం మనం కాబట్టి వ్యూహాను భక్తులు బాక్షమిచ్చి యోహాను భక్తులు ఏ రీతిగా మన ప్రభు మార్గాన్ని సలాలను చేసిండో ఆయన తిరిగి హఠాత్తుగా రాబోతుండో దొంగవలే అంటే అర్థమేం చెప్పండి ఆయన దొంగవలే వస్తున్నట్టే దొంగగా కాదు కదా ఆయన ఆయన దొంగవలే వస్తున్నాడు అంటే హఠాత్తుగా ఎవడు గురితెరగని సమయంలో ఆయన వస్తున్నాడు ఇక్కడికి లోకంలోనికి కాబట్టి నువ్వు ఇప్పుడు ఆయన మార్గం సరళం చేయాలా చూడండి ఏ రీతిగా సరళం చేయాలా ఆయన ఏ రీతిగా ఈ లోకంలో సేవ చేసిండో నీవు నేను ఆ రీతిగా సేవ చేయాలి నువ్వు ఏమైనా చేసుకో ఉద్యోగం చేసుకో చదువుకో అన్ని చేసుకో బిజినెస్ చేసుకో ఇది మట్టుకు మర్చిపోవద్దు ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా పార్ట్ టైం ఫుల్ టైం హాఫ్ టైం అనే సేవకుడు లేడు ఆల్ టైం సేవకుడు అనేది ఉంది ఆయన వచ్చినప్పుడు ఏ దాసుడు పనిలో నిమగ్నం అయి వాడిని మెచ్చుకుంటాడు అడలేదా వాడికి తగిన ప్రతిఫలం ఇస్తాను కాబట్టి ఆయన వచ్చేంత వరకు మనం మటుకు ఈ పని చేయాల ఏ రీతిగా చేయాలనేది రెండు మూడు పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి ఇంకొక అయితే మనకు ఒక టెన్ మినిట్స్ ఉందంట చూడండి గలిలీయ ప్రాంతంలో ఆయన సేవ ఎట్లా ఉండేనో క్రీస్తుని పోలిని నడుచుకోవడం ఆయన ఏ రీతిగా సేవ చేస్తాడో మనం కూడా ఆ రీతిగా సేవ చేయాలా కాబట్టి పాయింట్ నెంబర్ వన్ అండ్ జీసస్ వెంట్ అబౌట్ ఆల్ గ్యాలరీ టీచింగ్ ఇన్ దేర్ సినగాగ్స్ ఫస్ట్ పాయింట్ టీచింగ్ ఇన్ దేర్ సినగాగ్ సినగాగ్ అంటే సంఘం కదా చర్చ్ కదా చర్చిలో టీచింగ్ తర్వాత ప్రీచింగ్ ద గాస్బుల్ ఆఫ్ కింగ్డమ్ టీచింగ్ ప్రీచింగ్ రెండు విషయాలు అక్కడ హెచ్చరిస్తున్నాడు ఒకటేమో టీచింగ్ అంటే లోపల ఉన్న వారికి టీచింగ్ బయట ఉన్న వారికి ప్రీచింగ్ మనం ఉల్టా చేస్తున్నాం సేవ జీవితంలో ఉల్టా అయిపోతుంది లోపల ప్రీచింగ్ బయట టీచింగ్ చేస్తున్నాం టీచింగ్ బయట వానికి అర్థం కాదు అర్థమవుతుందా లోపల వారికి ప్రీచింగ్ అరే ఎన్నిసార్లు వినాల రక్షణ గురించి అంటాడు కదా అయన రాజ్యము ఆయన ఆయన ఆయన రాజ్యాన్ని నిమిత్తమై మనం మనుషులని సిద్ధపరచాలనుకుంది ఆ వాక్యం చూడండి మరోసారి టీచింగ్ ఇన్ దర్ సినగా వారి సమా చూడండి ఈ విషయం బాగా అర్థం చేసుకోండి మీరు అనొచ్చు ఆ రోజుల్లో ఒకటే కదా బ్రదర్ సమాజ మందిరం ఉన్నది ఎరుసలిం మందిరం కాదు అక్కడ ఎన్ని చూడండి ఒకసారి మందిరములు అంటే ఎన్నో ఉన్నాయి ఇస్రాయల్ పదలకి ఎన్నో మందిరాలు ఉన్నాయి ఆ రోజు ఆయన పుట్టే టైంకి ఆయన పుట్టినాక కూడా ఉన్నాయని చెప్తున్నాడు కాబట్టి ప్రతి మందిరంలో నీకు పోయి బోధించండి ఏంటంటే మీకు రక్షణ సుధార్త ప్రకటించాలని నేను వచ్చిన కాబట్టి మీరు ప్రవక్తలు చెప్పిన గ్రహించలేకపోతున్నారా ప్రవక్తలందరూ నా గురించి చెప్పిన చెప్తున్నాడు అది టీచింగ్ కాబట్టి ప్రతి ప్రవచనము ఏసు ప్రభుని సూచిస్తాడు అందుకే ప్రకటన చివరి భావనలో చేస్తాము క్రీస్తుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము ప్రతి ప్రవచనము ఏసుప్రభు గూర్చిన సార సాక్ష్యం ఇవ్వాలి కానీ ఈరోజు మనం వింటుంటాం ప్రవచనాలు రకరకాల ప్రవచనాలు ఉంటాయి ఆసిడ్ టెస్ట్ ప్రతి ప్రవచనము ప్రవచింపబడుతున్న ప్రవచనము ప్రవక్తల ద్వారా సేవకుల ద్వారా ప్రవచింపబడుతున్న ప్రవచనము మన ప్రభు గురించి సాక్ష్యం లేక సంఘాల గురించి పాశాల గురించి సాక్ష్యం ఈ రోజు సంఘాలలో అదే రీతిగా ఉంది కదా దేవుడిని సమృద్ధిగా ఆచరించబోతున్నాను అదే ప్రవచనం దేవుడు నీకు రెండు కార్స్ ఇస్తాడు రెండు బిల్డింగ్స్ ఇస్తాడు ఒక బిల్డింగ్ సరిపోదు కాబట్టి ఒక కార్ సరిపోదు కాబట్టి దేవుడి నీకు ఆస్తులు అంతస్తులు ఇస్తాడు దీవిస్తాడు నువ్వు తిని తృప్తి పొందుతావు సర్ప్లస్ అది కాదు సేవ జీవితం అది కాదు బోధ ఈ లోకాన్ని ఆశ్రయించకూడి ధనాన్ని ఆర్జించకూడి ఈ లోకంలో దేన్ని సంపాదించుకున్న అని చెప్పిన ఏసుని మర్చిపోయి సంబృద్ధిగా నీకు దేవుని అనుగ్రహిస్తాడు అన్న చెప్పిన వేరే ఒక బోధని ప్రకటిస్తుంది ప్రపంచమంతటా ప్రతి సంఘం వెనకడికి మంచిగా చెప్పిన బోధ కూడా ఇప్పుడు తార్బారైన మనం పేర్లు తీసుకుంటలేం సంఘాల గురించి ఒకప్పుడు మంచిగా చెప్పిన బోధ తార్బార్ చేసుకున్న సంఘాలుగా తయారైన రోజు ఎప్పుడైతే ఆ మొదటి సేవకుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడో తక్కిన సేవకులు అందరూ ఆ బోధం తీసుకొస్తున్నారు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు మీరు అర్థం చేసుకోండి ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు బైబుల్లో నుంచి నేర్చుకుంటే ఆ రీతి ఉండదు కదా బయట నుంచి తెచ్చుకొని దాన్ని ప్రకటించడం వల్ల క్రైస్తవ సంఘము అవిశ్వాసంలో పడిపోతుంది కాబట్టి చూడండి మనకి ఇది ఒక పరీక్ష లాగా ఈ వాక్యము ఎవరి గురించి చెప్పబడుతుంది అనేది నీ గురించా నా గురించా అనేది కాదు మనమందరము సేవా జీవితంలో ఏ రీతిగా ఉండాలా అన్న విషయాన్ని చెప్తుంది ఎందుకంటే ఆయన హఠాత్తుగా రాబోతున్నాడు మలాఖీ గ్రంథంలో చూసినట్లు ఆయన మొదటిసారి మొదటిసారి వచ్చింది కూడా హఠాత్తుగానే ఎవరు గుర్తెరగనే సమయంలో ఆయన రెండోసారి వస్తుంది కూడా హఠాత్తుగానే ఎవరు గుర్తెరగని సమయంలో కాబట్టి నీ సేవా జీవితం ఏ రీతిగా ఉండాలనేది ఇప్పుడు ఒక విషయం చూడండి మన సేవా జీవితంలో ఏముండబోతుంది మిమ్మల్ని సవాల్ చేసే కాలం ఇది చర్చస్లలోకి మిమ్మల్ని సవాల్ చేసే కాలం రకరకాల వ్యక్తులు వాళ్ళ గురించి నేను చెప్పను కాబట్టి పేర్లు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చెప్పను కానీ వాళ్ళందరూ మిమ్మల్ని వచ్చి నిలబెట్టి మిమ్మల్ని అడుగుతూ ప్రశ్నలు ఆ టైంకి మనం చెల్లబడతాం ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఆ కాలం ప్రతి మిమ్మల్ని సవాల్ చేస్తూ ఉంటారు చర్చలో నిలబడి కాబట్టి మీరు ఏ రీతిగా మీ యొక్క విశ్వాసాన్ని ఎందుకంటే ఆయన తిరిగి వచ్చే టైంకి విశ్వాసం ఉండదు అంటున్నాడు డౌట్ బట్ మీ విశ్వాసాన్ని వెంటనే కాపాడుకోవాలి ఎవడన్నా వచ్చి ఇది ఏది వాక్యం ఇది రుజుపరచంటే నువ్వు ఏ రీతిగా రుజువుపరుస్తావు మన ప్రభుకు అవసరం లేదు మన సహాయం ఆయన వాక్యాన్ని రుజువుపరచుకోరాడు ప్రొటెక్ట్ చేసుకున్నాడు డిఫెండ్ చేసుకోగలడు కానీ ఆ స్థితిలో ఆ టైంలో నీ విశ్వాసం కాపాడబడాలంటే నువ్వు డిఫెండ్ చేసుకోవాలా ఈ పాత ప్రవక్త చెప్తున్న వాక్యం కదా మన పృత ప్రవక్తలో తండ్రైనా ఒకసారి అనుమానం వస్తుంది కదా ఈయన తండ్రి ఏసు ప్రభు దేవుడని ఎక్కడ చెప్పిండు అని ప్రశ్న వేస్తున్నారు ఈ రోజు లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎవరు కూడా కాదు మా సభ్యుల నుంచి లేజ్ నిలబడి అంటే సేవని డిస్టర్బ్ చేయడానికి వస్తాయి ఆత్మలు కానీ ఆ టైంలో నీ నీ విశ్వాసం ఎట్లా కాపాడుకుంటావు నేను ఎన్నో వాక్యాలు చూపించినది యేసు ప్రభు డైరెక్ట్గా నేనే ప్రభునని చూపించిన వాక్యం చూపించిన పావులు ఆయన దేవుడని చూపించినట్టు చూపించిన ఎన్నో వాక్యాలు అదే కాదు పోయిన వారం దేవుడు నాకు చూపించాడు ఈ నేనే హఠాత్తుగా మందిరంలోకి వస్తాను నేనే ప్రభు తానంతట తానే మీకు ఒక సూచక్రియ అగుపర్చును ఎక్కడ చూస్తున్నామా అది యేస గ్రంథంలో చూస్తున్నామా ప్రభు తానంతట తానే మీకొక సూచక క్రియ చూపించును తానంతటా తానే కుమారుం లాగా పుట్టబోతుడు అనేది ద్వారా మనకు బయలుపరిచిండు కాబట్టి తండ్రే కుమారులాగా ఈ లోకంలో పుట్టబోతుడు అన్న విషయం చూడండి ఒకసారి యేషో గ్రంథము నలభైవ అధ్యాయము వాక్యాన్ని ముగిస్తున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ లో యశాగ్రంథము నలభై అధ్యాయము మొదటి మూడు వసనాలలో యహో అనే యేసు అని ఎంత డైరెక్ట్ గా ఉందో చూడండి మీరు తండ్రి ఇప్పుడు బాగా అంత చేసుకోండి నీ దేవుడు సెలవిచ్చు నీ దేవుడు అంటే నీ ప్రభువే నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జన్మలను ఓదార్చడి ఇది నీ సేవా జీవితం అవిశ్వాసంలో ఉన్నవారిని ఎట్లా ఓదార్చాలా మనం నా జన్లని ఎన్నిసార్లు రెండు సార్లు తర్వాత ఎరసలేముతో ఇది నీ సేవ జీవితం విశ్వాసంలో మనుషులు నడిపించాలంటే ద్వేషంతో కాదు నీ సేవ ఇది ప్రేమ సిద్ధాంతం నువ్వు ప్రేమతో సువార్థను ప్రకటిస్తే మనుషులు రక్షణ ఆ విషయాన్ని మీరు గ్రహించండి మీరు ప్రేమతో సువార్థను ప్రకటించాలా నీ హృదయంలో ఎటువంటి ద్వేషం ఉండద్దు నీ హృదయంలో ఎటువంటి కపటం ఉండద్దు యథార్థతతో వినయంతో ప్రీతికరమైన సేవ జీవితం मन कोई ये कंडीशनकेव की कंडीशन జస్ట్ వెళ్ళిపోండి ఆయన నడిపిస్తాడు ఎందుకంటే ఆయన ఆత్మ చేత అభిషేకించబడ్డ వారం కాబట్టి ఆయననే కార్యం చేసేవాడు మనం కాదు మనం కేవలం ఒక శబ్దం అరణ్యంలో ఒక శబ్దం ఈ లోకంలో ఆయన రెండోసారి హఠాత్గా రాబోతున్నాడు విశ్వాసం ఉండదంటున్నాడు అనుమానం అంటున్నాడు కానీ మనం సిద్ధపరుస్తున్నాం ఆయన మార్గంని ఆయన మార్గం సిద్ధపరచడం అంటే మనుషులు ఆయన తయారు చేయడం ఆయన మార్గం సిద్ధపరచడం అంటే ఆయన బోధని అనేకులకు విశదీకరించి చూపడం చూడండి ఆయన సేవ చిత్తం ఏదైతే గలీ ప్రాంతంలో టీచింగ్ ప్రీచింగ్ మూడవది హీలింగ్ ఆల్ మైనర్ ఆఫ్ సిక్నెస్ అండ్ ఆఫ్ డిసీజెస్ ఉందా తెలుగులో చదవండి ఎవరన్నా మత నాలుగో దేవ ఇరంలో చూడండి మిమ్మల్ని ఎక్కడ ఆహ్వానిస్తే అక్కడ పోయి ప్రకటించండి బోధించండి దేవుని శువార్తని అంటే మీకు బయలుపరచబడ్డ ఈ సత్యాలని మీరు వాళ్ళకి ప్రకటించండి వాళ్ళ విశ్వాసాన్ని బలపరచాల బోధించడం దానికి సంబంధించి బోధించడం అంటే ఏంటంటే సత్యం వాక్యంలో ఉన్న సత్యాన్ని బయటికి తీసుకొని రావడం అదే మనం యోహన్ శువార్తలు చూస్తాం కదా యేసు ప్రభు కానా అనే ప్రాంతంలో వివాహానికి అవనింపబడ్డాడు తన తల్లితో పాటు శిష్యులతో పాటు అక్కడ రాతి బాణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఏడు కదా ఏడన్నా రాతి బాణలు ఉన్నాయి అక్కడ అంచుల వరకు నీళ్లు నింపడము దాన్ని ద్రాక్షరాసంగా మార్చడం అవన్నీ ఆత్మీయ సత్యములు బాణల వల్లే మన జీవితాలు ఉండాలా అందులో అంచుల వరకు నీళ్లు నింపుకోవాలా దేవుని వాక్యం నింపుకోవాలా దేవుని వాక్యము ద్రాక్షరాసంగా మారాలా అంటే పని చేయాలంటే ద్రాక్ష పరుషురాత్మక సాదృశ్యము వాక్యము నీల సాదృశ్యము నీ వాక్యంలో నుంచి సత్యం బయటికి రావాలా అది ద్రాక్షరసంగా మారాలా పరసరాత్మ ఎందుకు వచ్చిండు ఎందుకు మిమ్మల్ని సర్వసత్యులను గడిపించబడ అన్నాడు కాబట్టి మీరు సర్వసత్యులకు పోవాలా అది వాళ్ళకి అందరికీ ప్రకటించినప్పుడు ఏం జరుగుతుంది ఆయన మార్గము సరళం చేయబడుతూ ఉంటది నీకు అభిషేకం ఇచ్చిండే దేవుడు అందుకొరికే నువ్వు ఈ లోకంలో ఒక శబ్దం లాగా ఉన్నావు అన్న కాబట్టి ఇప్పుడు చూడండి ఆల్ మేనర్స్ ఆఫ్ సిక్నెస్ కదా తర్వాత ఆల్ మేనర్స్ ఆఫ్ డిసీజ్ తెలుగు ఏముంది ప్రతి వ్యాధిని మీరు చెప్పండి వ్యాధికి రోగానికి ఏం తేడా ఉంది కదా సడన్లీ మీకు కూడా షాక్ లాగా ఉంటుంది కదా రోగం అంటే ఏంది వ్యాధి అంటే ఏంది బ్రదర్ చెప్ అచ్చా పెద్ద చిన్నది రోగములు చిన్నది వ్యాధి పెద్దది కదా కావచ్చు నేను తప్పు లెక్క నాకు కూడా కొన్ని కొన్నిసార్లు తెలియవు నేను కూడా మిమ్మల్ని అడుతనే కదా నాకు తెలిసాడు అది అని నాకు తెలుసే నేను ఎప్పుడు చెప్పండి అందుకే ఇంకెవరైనా వాక్యం చెప్తుంటే ఆసక్తితో వింటాను ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు మీరు ఇక్కడ మీ మీదకి అభిషేకం ఆ దేవుని ఆత్మ మీ ద్వారా మాట్లాడతారు ఎందుకంటే మనం కేవలం ఒక శబ్దం అరణ్యంలో నాకు ఒక పేరంటూ లేదు ఊరంటూ లేదు నేను ఈ లోకస్తుని కాదు మనం పరదేశలం కదా వీఆర్ ఫారినర్స్ ఈ లోకంలో మనమంతా అక్కడ పోవాలి ఎందుకంటే అది మన సిటిజన్షిప్ ఈ రోజు దేశమంతా సిటిజన్షిప్ గుట్లాడుతుంది చంపుకుంటారు ఈరోజు పదహారు మంది చనిపోయినారు ఉత్తరప్రదేశ్ లో ఇంకా చేస్తా ఉంటారు డిసెంబర్ వచ్చిందంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఎవరియర్ చనిపోతూ ఉంటాయి మరణాలు ఉంటాయి దాని గురించి నేను ఇప్పుడు చెప్పాను అంత డీటెయిల్ గా కానీ మన నిత్య నివాసం అక్కడ మన సిటిజన్షిప్ అక్కడ కాబట్టి మనం ఈ సిటిజన్షిప్ వరకు ప్రయాసపడము ఇది ఇది అంతకంతకు చెడిపోతూ ఉంటది ఇది షైనింగ్ అనుకుంటున్నారు కానీ దేశము అంతకంతకు చెడిపోతుంది అంతకంతకు దిగజారిపోతా ఉంటది ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక నెరవేరాలి ఆయన ప్రవర్షన్ నెరవేరాలంటే అవన్నీ జరగక తప్పదు మీరు అనేక సభలేకు ఈడ్చుకున్న పడబోతారు అది ప్రవచనం కదా అది నెరవేరాలంటే మళ్ళీ జరగాల లేదా మళ్ళీ మీరు ఈడ్చుకున్న అక్కడ ఏం మాట్లాడాలో మీరు తెలియదు కాబట్టి నేనే మీతో మాట్లాడిపిస్తున్నాను మళ్ళీ మీరు అది నెరవేరలో అది నెరవేరద్దు ప్రభు అని క్రైస్తవ సంఘం అట్లనే ప్రార్థిస్తుంది ప్రభు మాకు ఈ గవర్నమెంట్ వద్దు ప్రభు అంటే ఆ గవర్నమెంట్ని టూ టైమ్స్ లో పెట్టింది దేవుడు ఎందులో పెట్టింది చెప్పండి మేము చెప్పినాం ఈ గవర్నమెంటే నిలబెడతాడు దేవుడు అని ఎందుకంటే మాకు తెలుసు ఆ విధానాలు ఆ ప్రొవసల్ విధానాలు ఎందుకంటే ఈ దేశము కాపాడాల ఇందులో ఉన్న విశ్వాసాలన్నీ దేవుడు జాగ్రత్తగా కాపాడాలంటే ఆ గవర్నమెంటే ఉండాలి వేరే గవర్నమెంట్ ఉంటే ఎందుకంటే ఆయనకు తెలుసు ప్రతి గవర్నమెంట్ ఆయన ఆధీనంలోనే ఉందని వాక్యలు ఉన్నాయి పాత నిబంధ కాలం వదులుకొని ఫర్ పెట్టాడు నెప్పుకెట్టాడు తన బిడ్డల్ని కాపాడడం కోరిక ఇలా పెట్టాడు సరే అవన్నంత డీటెయిల్ గా నేను వెళ్ళను కానీ ఇప్పుడు వాక్యాన్ని ముగిస్తున్నాను కాబట్టి సిక్నెస్ దీనికి సంబంధించింది దాని డిసీజెస్ మూడు కదా డిక్షనరీలో నేను చూస్తున్నాను బైబుల్ డిక్షనరీలో జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ లో సిక్నెస్ అంటే figuratively of moral disability అని ఉంది ఇంగ్లీష్ లో మారల్ డిసెబిలిటీ సిక్నెస్ అంటే చూడండి ఇంకొక రకమైన మీనింగ్ ఇక్కడ ఏముందంటే మారల్ అంటే ఏంటంటే నీతికరమైన జీవితం అది దిగజారిపోవడం అంట సిక్నెస్ అంటే నీతికరమైన జీవితము దిగజారిపోవడం అని ఉంది మారల్ డిసెబిలిటీ అంటే నైతిక విలువలు నశించుకునే జీవితాన్ని సిక్నెస్ అంటారంట నైతిక జీవితము నశించిపోవడము సిక్నెస్ కి అంటే చూడండి మీరు అనొచ్చి ఇప్పుడు నేను చూపిస్తాను మన జీవితంలో అన్నిటికంటే మోసకరమైనది ఏంది ఘోరమైన కదా అక్కడ సిక్నెస్ ఉంది అసలైన సిక్నెస్ ఎక్కడ ఉందంటే నీ హృదయంలో ఉంది కాబట్టి దానికి స్వస్థత కావాలా రోగములు అంటే శరీరానికి సంబంధించినవి అక్కడ ఉంది నేను డీటెయిల్గా చూపిస్తాను జేమ్ స్ట్రాంగ్ నంబర్ డిసీజెస్ డిసీజెస్ అంటే డెబిలిటీ అని ఉంది ఇంగ్లీష్లో డెబిలిటీ అంటే నీ యొక్క శరీరంలో సరిగా పని చేయని విధానాన్ని డెబిలిటీస్ అంటారు అంటే క్షీణించి పోవడము ఫంక్షన్స్ కొలాబ్స్ కావడం నీ శరీరంలో అది డిసీజెస్ కాబట్టి రెండు రకాల స్వస్సత ఇవ్వడం కొరకు ఆయన సేవ చేసినాడు మన జీవితం కూడా అది రెండు విధాల సేవ ఏందది ఒకటి టీచింగ్ ఒకటి ప్రీచింగ్ రెండవది హీలింగ్ ఎటువంటి హీలింగ్ సిక్నెస్ కి హీలింగ్ నీ హృదయానికి మనుషుల హృదయాలకి స్వస్థత రావాలని నీ సేవ జీవితం ద్వారా అది బహు వ్యాధి కలదు కాబట్టి వారి హృదయాలు ప్రభుత్వ చింతగా నడిపించాలని నీ సేవ దాని కోరకు సంబంధించింది వంకర మార్గంలో సరళం కావాలా అది ప్రభు మార్గం సిద్ధపరచడం కాబట్టి నీ సేవ ఏ రీతిగా ఉండాలంటే చూడండి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా స్వస్థతలు ఎందుకంటే మా సేవ జీవితం ట్వంటీ ఇయర్స్ క్రితము హీలింగ్ మినిస్ట్రీతో స్టార్ట్ అయింది ఈ రోజు టీచింగ్ మినిస్ట్రీతో కంటిన్యూ అవుతుంది ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ టీచింగ్ మినిస్ట్రీలు ఉంటాయి యాచక ధర్మం నిర్వర్తిస్తూ సంఘాలలో బల్ల విరచడము బాప్తిజంలు ఇవ్వడము పెండిలు చేయడము సమాధులు ఇవన్నీ అదొక అదొక పరిచర్య యాచక పరిచర్య అవన్నీ సైకిల్స్ అయిపోయినాయి అది కేవలం లోపల ఉన్న ఇప్పుడు బయట ఉన్న కొరకు కూడా దేవుడు బాధ్యత అనుగ్రహించింది మనం అటువంటి సేవలో వెళ్లాల చూడండి ఎటువంటి సిక్నెస్ హృదయం కింద రోగము అది స్వస్థత పరచబడాలా ఎవరు స్వస్థపరచపరచగలరు చెప్పండి నేను బోధించగలను నేను ప్రకటించగలను కానీ స్వస్థతపరచవాడు ఎవరు ఏసు ఎవ్వరు ఎవరు స్వస్థపరచు యహ్వాను నేను అంటున్నాడు కాబట్టి ఏసు ప్రవతప్ప ఎవ్వరు మనల్ని స్వస్థపరచారు ఫస్ట్ స్వస్థత హృదయానికి తర్వాత శరీరానికి ఈ విధనాలు నేర్చుకుని దాని ప్రకారంగా మనం సేవ ప్రకటించినప్పుడు ఖచ్చితంగా విశ్వాసం ఉంటుంది లోకంలో మనం చెప్తాం ప్రవ్వా అనుమానించదు ప్రవ్వా నేను ట్రై చేస్తాను విశ్వాసం కనుగొనునా అన్న ప్రశ్నేస్తాను మీరు నేను జవాబిస్తాను ప్రభు నా జీవితాంతం నేను ప్రయాసపడతాను మనుషుల విశ్వాసాన్ని బలపరుస్తనే పోతాను ఎక్కడ మనుషుల విశ్వాసం ఎట్లా బలపరచబడుతుంది వింటేనే కదా వినట విశ్వాసం కలుగుతుంది కదా మళ్ళీ చెప్పకపోతే ఎట్లా అర్థమవుతుంది అని నపుంసండి పిలుపుతాను నాకు ఎవరన్నా చెప్తే కదా ఇవన్నీ అర్థమయ్యేది కాబట్టి నీ బాధ్యత ఈరోజు నుంచి చెప్పడం మీరు చెప్పకపోతే మీకేం చేస్తుందో తెలుసా చెప్పండి ఎవరైనా మీరు ప్రకటించకపోతే ఏమవుతుంది శ్రమ ఎటువంటి శ్రమ ఎటువంటి శ్రమ అంతవరకు వస్తుంది శ్రమ మెడ మీద కత్తి ఉంటుంది అయినా కానీ మనం భయపడద్దు మనం ముందుకు వెళ్దాం మన ప్రభు కొరకు నిలబడదాం అంతం వరకు సహించిన వాడే తర్వాత పరలోకంలోని అంతం వరకు సహించాలి మనం అంటే అంతం వరకు సహించాలంటే శ్రమలు ఉంటాయి కదా మరి అంతవరకు లేదు బ్రదర్ మీరు అంత వరకు సహించడం అవసరం లేదు మరి మధ్యనే వెళ్ళిపోతారు బ్రదర్ అని చెప్తున్నా లేదా చెప్తున్నా లేదా వాక్యం అయిపో అంతవరకు సహించాలా లాస్ట్ మినిట్ వరకు సహించాలా అంతము ఈ లోక అంతం అయ్యే వరకు మీరు సహించాలంటున్నాడు వద్దు బ్రదర్ నేను ఏమి చూడండి బ్రదర్ నేను సడన్ లా అమాంతంగా మా అన్న బోధ ఉంది అది బైబుల్లో ఎక్కడ లేదు నేను రుజువు పరచగలం కూడా ఎక్కడ లేదు అటువంటి బోధ కానీ అటువంటి బోధలు కల్పించుకొని అవిశ్వాసంలో క్రైస్తవ సంఘం ప్రపంచం నీ బాధ్యత క్లీనింగ్ చేయడం నీ బాధ్యత క్లీనింగ్ చేయడం కదా ఆ సముద్రంలో చూస్తాం కదా రకరకాల జీవరాశులు ఉంటాయి చెడగొడతా ఉంటాయి నీళ్ళని జీవరాశులు అందుకని కొన్ని జీవరాశులను పెట్టిండు దేవుడు టాటాయిస్ అవి ఏమంటారు వాటిని జెల్లీ ఫిష్ క్రాబ్స్ ఇవన్నీ ఏం చేస్తుంటాయి అంటే క్లీన్ చేస్తూ ఉంటాయి వాటర్ని నీ సేవ జీవితం అటువంటిది ఉప్పేస్తాం కదా క్లీన్ చేయడం కాబట్టి అవి చెడగొడుతుంటే క్లీన్ చేయడం ఆకాశ పక్షులు కూడా అదే కదా చెడగొడతా ఉంటే కొన్ని క్లీన్ చేస్తూ ఉంటాయి భూమి మీద కూడా అంతే కొన్ని జీవరాశులు దేవుడు లేబియ కాండా చూపిస్తాడు ఆయన వాటిని సృష్టించి కొన్ని చెడగొడతా ఉంటాయి కొన్ని సరి ఉంటాయి డాగ్స్ పిగ్స్ ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాయి డక్స్ హెన్ అవి క్లీన్ చేస్తూ ఉంటాయి మనం చెడగొడతా ఉంటాము అవి క్లీన్ చేస్తూ ఉంటాయి కానీ వాటి గురించి మనం తక్కువగా నీచంగా ఆలోచిస్తాం కానీ చూడండి క్లీన్ చేసేవాడే గొప్పవాడు దేవుని వాక్యం ప్రకారంగా మనం క్లీన్ చేయాలా అందు కొరకు మనకు అప్పగించబడింది ఇటువంటి సేవ మీరందరూ ఇదే పాటించండి ఇది జాగ్రత్తగా స్వీకరించండి మీరు ఆయన మార్గంని సరళం చేయాలా అటువంటి సేవ కొనుక్కు నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అని మీరు తీర్మానించుకోండి ఆయన ఖచ్చితంగా నీ యొక్క ఆయన ఆయన మనం చేసినప్పుడు మన పనులు ఖచ్చితంగా చేస్తారు కదా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతకమన్నాడు వెతకండి మీరు వెతుక్కుంటున్నారు తక్కినవన్నీ మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయన అనుగ్రహిస్తాడు అనే అది మన విశ్వాసం అన్ని పొంది నమ్మని ప్రార్థించమన్నాడు కాబట్టి మనం దాని గురించి చింతించడం లేదు దేని విషయంలో గురించి మనం భయపడ అసలేదు ఏమైనా కానీ అని పాట పాడతాం నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్థిస్తాను కాబట్టి మన జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన నీతి సాత్యాన్ని సత్యాన్ని మనం అయిన సమాజంలో ప్రకటిస్తాం బయట కూడా ప్రకటిస్తాం మీ సేవ ద్వారా అనేకులు స్వస్థత పొందుతారు అది మీరు చూస్తారు మీ కాలంలో మీ ప్రార్థన ద్వారా అనేకమైన రోగాలు మనుషులు విడిచిపెట్టి వెళ్లిపోతుంటాయి మా సేవలో చూసినాం మేము ఎయిడ్స్ పేషెంట్స్ రకరకాల రోగస్తులు లేచి నడిచిపోవడం మా సేవలో మేము చూసినాం దానికి మేము స్పెషల్ గా ఇంపార్టెన్స్ ఇస్తా లేం ఎందుకంటే నువ్వు రోగం నుంచి విడుదల పొందొచ్చు రక్షణ పొందకపోతే వేస్ట్ అటువంటి సేవ అందుకే మేము విడిచిపెట్టినాం ఇప్పుడు కేవలం రక్షణ సందేశని ప్రకటిస్తూ అనేకలను ప్రభు చేత నడిపించడం అదే పనిగా మేము సేవని కొనసాగిస్తున్నాం అది ప్రభు వల్ల కలిగిందని నేను విశ్విస్తున్నాను కాబట్టి మీరు ఈ విన్న ఈ వాక్యాన్ని కొంతసేపు ధ్యానించాం కళ్ళు మూసుకుంటే ప్రవ్వా నా జీవితాన్ని సరిచే ప్రవ్వాజ్ఞ అతి పాపం పాపం వలన వచ్చి జీతం మరణం అనేకమైన ఆకలను మేము అతిక్రమించినాం కాలం రక్షణ పొంది కూడా పరిశుధాత్మ పొందుకొని కూడా ప్రవ్వా పరుశుదాత్మని ఆర్పేసినాం పరిశుధాత్మని దుఃఖపరిచినాం మీలోని మీరు చెప్పిన యొక్క సత్యలను మేము పాటించలేకపోయినాం యథావిధి జీవితం మెకానికల్ లైఫ్ మా పాపం నుంచి మా బిడలు కల్పించ ప్రవ్వా మా క్షమాపణ కలిగించండి అయినా మీ సెలవు మేము చేరిన ప్రవ్వా ఎంతో మందికి అక్కడ మీరు స్థలం ఇచ్చినారు ప్రభా లక్షలాది ప్రజలు వారి నివాసాలు కట్టుకున్నారు మీ సిల్వ దగ్గర మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ క్షణం ఇంకా ఎవరు పొందుకోలేదో అక్కడికి రండి అక్కడ ఇంకా స్థలం ఉంది ఈ లోకంలో రియల్ ఎస్టేట్ స్థలాలు మాయమైతున్నాయి కానీ ప్రభు సెలవు దగ్గర లక్షలాది ప్రజలు కోట్లాది ప్రజలకు స్థలం ఉంది ఇంకా ఉచితంగా ఇస్తా పొందుకోండి అడుగు ప్రతి పరిశుధాత్మని ఇస్తాను అడగకపోతే ఇవ్వడు అడగండి ప్రవ్వా నీ యొక్క పరిశుదాత్మ అభిషేకం నాకు దయచేయి ప్రవ్వా ఈ వాక్యాలు గ్రహించాలంటే పరశుదాత్మ నీ ఇలా ఈ వాక్యాలు మీకు అర్థం కావాలంటే పరశుదాత్మ పని చేయాలా ఆయనకి చోటిస్తాం మన తలంపులకు కాదు ఇవి దుర్దినములు కాబట్టి సమయాన్ని పోనీయాక సద్వినియోగం చేసుకుందాం టైం టేబుల్స్ పెట్టుకొని త్వర త్వరగా మన పనులు ముగించుకోవాలా ఆయన పని కొరకు మీ శరళను కాపాడుకోండి మీ హెల్త్ని కాపాడుకోండి వాడు మీ శరళీ కొడుతున్నాడు దుష్టుడు ప్రభు జ్ఞానమందు వరదీలుట దేవుని చిత్తం ఎవరు సమీపించలేని మహా వెలుగు అలిగిన వాడు మన ప్రభు పరలోకంలో కూడా సమీచ సమీపించలేరంట గొప్ప జనం కేవలం ఒక చిన్న గుంపు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనని అలింగనం చేసుకుంటున్నారు ఆ వెలుగును ఎవరు భరించలేరంట పరలోకంలో కూడా నీవే రీతిగా భరించగలవు ప్రవ్వా నేను మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని కౌగిలించుకోవాలంటే ఏం చేయాలా ప్రవ్వా ఎటువంటి సేవ చేయాలా ప్రవ్వా ఎవరు సమీపించలేని తేజస్సులో ఆయన ఉన్నాడు ఆయన పరిస్థితులు కూడా అటువంటి తేజస్సును ధరించుకుంటున్నారు మనం ధరించుకోవాలంటే ఈ లోకంలో మనకు అప్పగించబడ్డ పని మనం జాగ్రత్తగా చెయ్యాక తప్పదు వారిలో ఒంటరిన వాడు పదివందలగును అన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభుత్వం ఒక్కొక్కరు కనీసం పది మందినైనా రక్షించుకోవాలి వారి జీవితాంతం కనీసం ఒక్కటి కూడా రక్షించలేని క్రైస్తవ జీవితం ఉంది ఈ రోజు ప్రపంచంలో ప్రభావ టూ పర్సెంట్ ఇండియాలో టూ పర్సెంట్ ఒక్కొక్కరు పది వందల మందిని రక్షణ నడిపిస్తే ఈ దేశం ఎప్పుడో మారిపోయేది సిటిజన్షిప్ బిల్లు గురించి అవసరమే లేకపోయాడు ప్రభావ మీరు ఆ రీతిగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరూ కనీసం పది వందల మందిన నడిపించాలి మా జీవితాంతం మీరు ఎక్కడ నడిపిస్తే మేము అక్కడ పోడానికి సిద్ధంగా ఉన్నాం ప్రవ్వ ఈ సంఘాన్ని ఆశ్రయించండి ప్రవ్వాస్టాన్ని ఆశ్రయించండి తన కుటుంబాన్ని ఆశ్రయించండి ఇచ్చిన ప్రేరేపణ బట్టి మీకు అన్నారు ప్రవ్వా ఇది కేవలం మీ వల్ల కలిగిందని విశేషిస్తాం సమస్త ఘనత మహిమ మీకే మేము సమర్పించుకుంటున్నాం హాలియ ప్రతి ముట్టండి స్వస్థపరచండి ప్రతి అనారోగ్యాన్ని ఏసుక్రీస్తు పరిషద పాత్ర కంచి వేస్తున్నాం ప్రతి చీకటి దురాత్మ అంధకార శత్రు ఏ సన్న పాత్రలో బంధిస్తున్నాం హాలీయ మీ కృపలో అందరినీ జ్ఞాపకం తీసుకోండి బిడల భవిష్యత్ నా చిన్న పిల్లల చదువుల సేపడండి ఉన్నత శిక్తి ఏమని గొప్ప సేవకులను తయారు చేసి మీరు మహిమ నమ్మని మీ రాఖ వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించుతున్నాం తండ్రి అలెలియ